మహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపకాన్ వందే గురు పరంపరా అర్జున ఉచ జాయసీ చేతుద్ధిర్జనార్దనా సత్యం కర్మని ఘోరే మాం నియోజయవా సో కర్మ జ్ఞానము ఈ రెండింట్లో ఏది గొప్పది ఏది మనకు అవసరం ఈ రకమైన మీమాంస ఆనాడు ఉంది ఈనాడు ఉంది ఏనాడు ఉంటుంది ఎందుకంటే లోకంలో స్థూల బుద్ధి సూక్ష్మబుద్ధి కల జనులు ఉంటారు అందరి జనులు సూక్ష్మబుద్ధినే కలిగి ఉండరు స్థూల బుద్ధి కలిగి ఉంటారు చాలా ప్రధానమైన స్థానాల్లో కూర్చున్న వాళ్ళు కూడా స్థూలమైన బుద్ధిని కలిగి ఉంటారు ఆ స్థూల బుద్ధితోటి ఆలోచించినప్పుడు ఆ జ్ఞానం ఏముందండి జ్ఞానానికి కంగారేముందనో లేకపోతే దానివల్ల ఒరిగిదేముందనో ఇవేవో భావజాలములు ఉంటాయి కర్మ వలన మనము ఉద్ధరింపబడతాము అనేది ఒక అభిప్రాయం ఉంటుంది కర్మ ఉద్ధరిస్తుంది ఆ ఫ్యాధార్థం చేసుకున్న సందర్భంలో కర్మ ఉద్ధరిస్తుంది సందేహం లేదు కానీ మౌలికమైన స్వరూపము మనిషి యొక్క మౌలిక స్వరూపమేమి అని చూసినట్లయితే ఇప్పుడు మనిషికి తల ఇచ్చాడు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటాడు తల ఇప్పుడు గేది ఉందనుకోండి గేదికి తల ఉంది మనకు కూడా తల ఉంది కానీ గేది తలతో ఏం చేస్తుంది మనం ఏం చేయాలి గేది తలతో ఏం చేస్తుంది పొడుస్తుంది అంటే కర్మని చేస్తుంది గేది తల చేతులతోటి కాళ్ళతోటి కర్మను చేయడమే కాదు తలతో కూడా కర్మనే చేస్తుంది మనిషి కూడా అలా చేయకూడదు మనిషి చేతులతోటి కాళ్ళతోటి కర్మను చేసి తలతోటి జ్ఞానాన్ని సంపాదించాలి తలని కూడా కర్మేంద్రియంగా వాడకూడదు పశువులు తలని కూడా కర్మేంద్రియంగా వాడతారు మనిషి తలని కర్మేంద్రియంగా వాడకూడదు తలతో ఇలా కొట్ట కొట్టేసి తద్వారా విజయాన్ని సాధించి అందుకోసమే ఇది ఉపయోగించకూడదు దీన్ని ఎందుకు ఉపయోగించాలంటే జ్ఞానం కోసం ఉపయోగించాలి ఇది ఒక పాయింట్ చాలా మౌలికమైన విషయం దీంట్లో చర్చలకి వాద ప్రతివాదాలకి సందర్భమేం లేదు చాలా మౌలికమైన విషయం ఇంకొక సంగతి మీరే ఆలోచించండి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అని కర్మేంద్రియంతో కర్మం చేస్తారు జ్ఞానేంద్రియములతో తెలుసుకుంటారు చేతులతో పట్టుకుంటారు కన్నుతోటి రూపాన్ని తెలుసుకుంటారు చూపిస్తారంటే రూప జ్ఞానాన్ని పొందుతారని ఈ రెండింటిలో మనిషి స్వరూపానికి ఏవి దగ్గరగా ఉన్నాయి కర్మేంద్రియముల జ్ఞానేంద్రియముల అంటే జ్ఞానేంద్రియము ఏవి స్థూలము ఏవి సూక్ష్మము కర్మేంద్రియములు స్థూలం జ్ఞానేంద్రియములు సూక్ష్మం దాంట్లో ఏమీ స్పష్టంగా తెలుస్తోంది కదండి తర్వాత లోకంలో కూడా కేవలము కర్మ చేసి వాళ్ళకి జీతం ఎక్కువ ఇస్తారా బుద్ధిని ఉపయోగించి జ్ఞానారూపమైన వర్క్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి జీతం ఎక్కువ ఇస్తారా ఎవరికి జీతం ఎక్కువ ఇస్తారా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చినంత జీతం ఎవరికి ఇవరు కదండి కాబట్టి ఇప్పుడు చెప్పండి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే ప్రశ్నే తప్పు అసలు మొత్తం ఆ ప్రశ్న వేసేదంటే వాడికి జ్ఞానం సరిగ్గా లేదని అర్థం ఎందుకంటే దీని ఏరియా వేరు దాని ఏరియా వేరు ఇది కర్మ పనిచేసే చోట జ్ఞానం పనిచేయదు జ్ఞానం పనిచేసే చోట కర్మ పని చేయదు కర్మ యొక్క స్థానం వేరు జ్ఞానం యొక్క స్థానం వేరు కాబట్టి అది ముందు కాబట్టి రెండింటికి ప్రశ్న అనవసరం ఇది గొప్పదా అది గొప్పదా ప్రశ్న అనవసరం తర్వాత మనిషి యొక్క మౌలిక స్వరూపంలో కర్మ భాగం జ్ఞానం భాగం అనే ప్రశ్న కూడా అనవసరం ఎందుకంటే అది కూడా ఆబ్వియస్ సుస్పష్టంగా తెలుస్తూ ఉన్న విషయమే మనిషి యొక్క స్వరూపంలో జ్ఞానమే భాగమవుతుంది కర్మ భాగం కాదు తర్వాత మీరు కర్మముందా జ్ఞానం ముందా అని ఆలోచిస్తే కూడా మనకి మన జీవితాన్ని మనం తరిచి చూసుకోవాలి ఈ పుస్తకంలో ఏం చెప్పాడో ఆ పుస్తకంలో ఏం చెప్పాడు ఈ గురువు ఏం చెప్పాడో ఆ గురువు ఏం చెప్పాడు ఇంకా గురువుల మెచ్చి మీద పుస్తకాల మీద మీరు బరువు పెట్టేసి కాలక్షేపం చేస్తూ ఉంటే ఈ పరాధీనత నుంచి విముక్తి ఉండదు అల్టిమేట్గా గురువులు దక్షిణలు పుచ్చుకుని వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళి వారే కానీ మీ స్వరూపాన్ని మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది గురువు మార్గం చూపిస్తాడు మహాయితే ఇఫటాల్ మార్గం చూపిస్తాడు వ్యక్తి తన స్వరూపాన్ని తాత తెలుసుకోవాలి మీరు చెప్పండి మీరు నిద్రలేసుకొని ముందు తెలుసుకుని తర్వాత పని చేస్తారా లేకపోతే తెలుసుకోవడం పక్కన పెట్టి పని చేస్తారా ముందు తెలుసుకుని తర్వాత పని చేస్తారా జ్ఞాత్వా కర్మాని కుర్వీత తెలుసుకుని పని చేయాలి సో ఇప్పుడు కాఫీ తయారు చేశారనుకోండి నిద్రలు ఎవరైనా చేసే కొన్నది కాబట్టి ఆ దృష్టాంతం చెప్తున్నా కాఫీ తయారు చేశారు కాఫీ తయారు చేయడానికి ముందు కొన్ని జ్ఞానములకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఆ అంశాలు లేదే కాఫీ తయారు అనే కర్మ ఉండదు ఎలాగంటే ఉదాహరణకి మనం నిద్రలు వేచాము కాబట్టి మనం కాఫీ తాగుదాము సంకల్పం చేయాలి కాఫీ పొద్దున్నే తాగితే చాలా బాగుంటుంది అనే జ్ఞానము ఆ సంస్కారం వాళ్ళే ఉంటుంది కాీ తయారు చేసుకుని తాగుతాను అని సంకల్పం చేస్తాడు ఆ అంత పని అయిన తర్వాత అప్పుడు కాఫీ తయారు చేస్తాడు కదండి ఇప్పుడు చెప్పండి జ్ఞానం ఉందా కర్మముందా అసలు ఆ ప్రశ్నే అనవసరం చాలా సూక్ష్మమైన చాలా సరళమైన విషయం ఆబ్వియస్ తర్వాత ఏది మనిషి యొక్క మౌలిక స్వరూపంలో భాగము అంటే జ్ఞానము మనిషి యొక్క మౌలిక స్వరూపంలో భాగమవుతుంది కర్మ మనిషి దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో మాత్రమే వ్యక్తికి కర్మతో సంబంధం ఉంటుంది లేకపోతే కర్మతో సంబంధమే ఉండదు అసలు వాస్తవానికి కాబట్టి ఈ మీమాంస అసలు ఉండడానికి వీల్లేదు కానీ లోకంలో జనులు స్థూల బుద్ధితోటి వ్యవహరిస్తూ ఉంటారు నేను జనులు అంటే అదేదో ఒక సమాజాన్ని గురించి ఒక స్టేట్మెంట్ పదిస్తున్నాను మీరు అలా అనుకోవద్దు దట్ ఇస్ నాట్ దివై టు లుక్ ఎట్ ఇట్ శాస్త్రాన్ని అధ్యయనం చేసేప్పుడు మానవ స్వభావాన్ని పరిశీలించడం కూడా శాస్త్రాధ్యయనంలో భాగంగా కనుక నేను చెప్తున్నాను సో పీపుల్ ఆర్ లైక్ దాట్ జనరల్గా పీపుల్ ఆర్ లైక్ దాట్ నేను చోట క్లాస్ చెప్తున్నా చెప్తే జనులు స్థూల బుద్ధి కలిగి ఉంటారనో ఇలాగే ఏదో మాట్లాడాను అట్లా అంటే ఒక ఆయన లేచి మేము స్థూల బుద్ధి గలవారం కాదు మేము సూక్ష్మబుద్ధి గలవారమే అని అన్నారు అంటే మీ మాట అంటలేదండి జనుల గురించి అంటున్నాను నేను మీరు ఎక్సెప్షన్ దానికి ఏం చెప్పాల్సి వచ్చింది కాబట్టి సాధారణంగా జన స్వభావం అలా ఉంటుంది సో అంచేతనే మీకు లోకంలో కూడా మీరు కర్మని చేసి జనాల్ని మెప్పించగలరు కానీ జ్ఞానంతో జనాల్ని మెప్పించటం చాలా కఠినమైన విషయం అంచేతనే జ్ఞానం దోడికి ఎవళ్ళు పోరు కొద్దిమంది ఉంటారు జ్ఞానాన్ని పట్టుబడికి రేలాడే వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కర్మతోటే వేలాడతారు ఆఖరికి దీ సోకాల్డ్ గాడ్మెన్ అని ఉంటారు వాళ్ళు కూడా కర్మ వాళ్ళు కర్మల్ని చేస్తూ ఉంటారు వాళ్ళ భక్తుల చేత కర్మల్ని చేయిస్తూ ఉంటారు బస్ ఇటు నాహి బాధ్యత జ్ఞానం జోలికి వాళ్ళు వెళ్ళరు వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ భక్తులు వెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి అంత కర్మమయంగా నడుస్తూ ఉంటుంది జీవితం అవసరం కర్మ కర్మ కా అక్కర్లేదని ఎవడంటాడు కానీ జ్ఞానము లేకుండా కర్మ అది ఎప్పటికీ లోపే తర్వాత జ్ఞానము వైపు దారితీసి ఇట్లా కర్మ ఉండాలి కానీ జ్ఞానానికి విరుద్ధంగా కర్మ ఉండకూడదు తర్వాత జీవితంలో అల్టిమేట్గా మనని ఉద్ధరించి ఇది జ్ఞానం కానీ కర్మ కాదు ఈ విషయాలన్నింటినీ కూడా మనము స్పష్టంగా తెలుసుకోవాల్సి ఇది లోక స్వభావం గురించి చెప్పారు ఇంకా మీరు శాస్త్రంలోకి వస్తే శాస్త్రకారులు ఉంటారు అంటే గీత శ్లోకాలకి ఉపనిషత్తులకి వ్యాఖ్యానాలు రాసేటువంటి మహాత్ముడు ఎంతోమంది ఉంటారు ఈ వ్యాఖ్యానం రాసి వాడి యొక్క వ్యాఖ్యానము యొక్క స్వరూపం ఎలా ఉంటుంది ఆ వ్యాఖ్యాత యొక్క సంస్కారాన్ని గుర్తుంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి కర్మ అంటే మహప్రీతి జ్ఞానం మీద శ్రద్ధ తక్కువ అతడు గీతకి వ్యాఖ్యానం వస్తే ఎలా వస్తుందంటారు మీకు అర్థమైపోయింది కదా అంతే ఇట్ ఈస్ లైక్ కాబట్టి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా దాని గురికే లిప్ సర్వీస్ ఇస్తూ కర్మకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చి వ్యాఖ్యానం చేస్తారు బాగంగా అసలు తెలక్కుని అడిగారు ఏమంటే మీరు గీతలో కర్మ ప్రధానంగా రాశారు కదా మరి శాస్త్రము శ్లోకాలు శ్రీకృష్ణుని శ్లోకాలు జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం మరి అలా ఎందుకు మీరు అడిగారు నిజమేనండి స్వాతంత్ర్య సంగ్రామం మధ్యలో ఉన్నాం స్వాతంత్ర్య సంగ్రామానికి అనుకూలంగా ఉండాలి కానీ గీత యొక్క బోధ ఇది కేవలం జ్ఞానప్రధానంగా చేసినట్లయితే అది స్వాతంత్ర్య సంగ్రామ యోధులకి ప్రోత్సాహాన్ని ఇవ్వకపోవచ్చు అందుకోసం అలా రాశానని చెప్పారు కాబట్టి మనకి తెలిసిపోయింది కదండి కాబట్టి ఆయన రాసిన వ్యాఖ్యానానికి మూల ప్రేరణ ఏమిటి స్వాతంత్ర్య సంగ్రామంలో ఉండటం ప్రేరణ అలాగా ఏదో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ప్రధానంగా పెట్టుకుని మీరు రాసినట్లయితే అది ఆ అనుకూలంగా ఉంటుంది మంచిది లేదా మంచి విషయాలు ఉంటాయి కాదని నేను అన్ను కానీ మౌలికమైన సత్యాన్ని బయటికి తీసుకురావటానికి అది కొంత ఆటంకమే అవుతుంది ఈ వ్యాఖ్యాతలు అందరిలోనూ ఈ దోషాలు ఉన్నాయి ఇది ఆధునిక కాలంలో ఉన్న వ్యాఖ్యాతలే కాదు ప్రాచీన కాలంలో ఉన్న వ్యాఖ్యాతలు కూడా ఇలాగంటి లక్షణమే సో గీతలో కూడా కర్మ కర్మయే సర్వము జ్ఞానం కర్మకే అంగము అని ఈ విధంగా కర్మ కర్మలేదే జ్ఞానం తనంత తాను ఏమీ చేయలేదనో కర్మగంటి జ్ఞానం తక్కువదనో ఈ విధంగా ఆలోచ ఆలోచన చేసేటువంటి వ్యక్తుల యొక్క మహాత్ముల గొప్పవారి యొక్క లోటు వాళ్ళ సంఖ్య తక్కువ ఆనాడు తక్కువ కాదు ఈనాడు తక్కువ కాదు ఇది ఒక వాతావరణం ఈ వాతావరణంలో మనం ఇప్పుడు ఈ ఉపోద్ఘాత గ్రంథాన్ని చూడబోతున్నాం అర్జునుడు కూడా సరిగ్గా ప్రశ్న అడిగాడు కర్మ జ్ఞానము రెండింటి మధ్యన ఉన్న కన్ఫ్యూషన్ బేసిస్గానే అర్జునుని యొక్క ప్రశ్న కూడా వస్తుంది అర్జునుడు ఏమంటున్నాడంటే హే శ్రీకృష్ణ మీ అభిప్రాయం ప్రకారంగా కర్మ కంటే జ్ఞానం గొప్పది కదా మరి నన్ను కర్మ చేయమంటావేటి జ్ఞానం వైపుకి వెళ్లకుండా కర్మ చేయమని ఎందుకు అని బలవంతం చేస్తున్నావు నియోగిస్తున్నావు బలవంతం చేయడం కాదు నియోగిస్తున్నావు నన్ను కర్మ చేయమని ఎందుకు చెప్తున్నావు జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జ్ఞానమే గొప్పది మరి జ్ఞానమే గొప్పదైతే ఆ జ్ఞానమే నేను చేస్తాను మళ్ళీ కర్మ నువ్వు చేయమంటావు నన్ను అని అడుగుతున్నాడు ఒకడు బిఎస్సీ విద్యార్థి ఒకడు వచ్చాడు వచ్చి గొప్పదా పిహెచ్డీ గొప్పదా అని అడిగాడు నన్ను అదైతే పిహెచ్డీ గొప్పదో అని చెప్పాను సరే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అడిగాడు ఎంఎస్సీలో జాయిన్ అయ్యే అని అంటే వాడు అంటాడు పిహెచ్డి గొప్పదని చెప్పి ఎంఎస్సీలో జాయిన్ అవ్వమంటారు ఏమిటి నన్ను అంటాడు అలా ఉంది అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని అనుష్ఠించమన్నాడు ఎందువల్ల ఇంకా జ్ఞానానికి నీకు అర్హత లేదు కర్మయోగాన్ని అనుష్ఠించు కొంతకాలం కర్మయోగాన్ని అనుష్ఠించినట్లయితే అంతఃస్కరణము శుద్ధమై నీకప్పుడు జ్ఞానము లభిస్తుంది జ్ఞానానికి అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పాడు అర్జునుడికి చెప్పాడు ఆ మాట అందరికీ అర్జునులాగా ఉండాలనే నియమం ఏం లేదు ఒక స్థాయి ఉన్నవాళ్ళైతే అర్జునుని కంటే అతీతమైనటువంటి వివేక విజ్ఞానం కలిగిన వారైనట్లయితే ఆ కర్మానుష్ఠానంతో సంబంధం లేకుండా జ్ఞాననిష్టలోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఒకవేళ మనకు ఆ స్థాయి లేదనే వాళ్ళైతే అనుకుంటారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆ విషయం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి మార్గదర్శనం చేసి వాళ్ళకైనా తెలియాల్సి ఉంటుంది వారు కర్మ మార్గం కర్మని చేయమని చెప్పి ఆ కర్మని కూడా సరైన పద్ధతిలో చేయమని చెప్పాల్సి లోకంలో మీరు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించమని ఎవ్వడు చెప్పండి ఎందుకంటే నిష్కామ కర్మయోగమును అనుష్ఠించము అని చెప్పడంలో వేర్ ఆర్ ప్రాబ్లమ్స్ వేర్ ఆర్ ఇష్యూ ప్రాబ్లమ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్ టు సార్ నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించమని చెప్పడం ఎప్పుడూ కష్టమే ఎందుకంటే నాకేమో అరవైను కామంలో పెట్టుకుని వాటిని పర్సీ చేస్తూ మీకందరికీ నిష్కామ కర్మయోగం చేయండి అని నేను ఎలాగెత్తాను సో దట్ ప్రాబ్లం ఈజ్ ఆల్వేస్ డే అంచేతనే లోకంలో ఎలా ప్రచారం చేస్తారంటే మీ కోరికలన్నీ తీరుతాయి కాబట్టి వచ్చి కర్మలు చేసుకోండి అని ప్రచారం చేస్తారు ఎప్పుడైనా మీరు చూస్తారా దేవాలయం నిర్మాణం చేసే అప్పుడప్పుడు ఎలా ప్రచారం చేస్తారు మీ అభీష్టములన్నీ మీకు తీరుస్తాయి ఈ దేవాలయంలో మీరు కనుక పూజలు చేసినట్లయితే మీ కోరికలన్నీ తీరుతాయి కాబట్టి వచ్చి పూజలు చేసుకోండి అని చెప్తారు కానీ ఒక ఆయన చెప్తున్నారు ఇంగ్లీష్లో చెప్తున్నారు కృష్ణ అడిగి వాళ్ళు తెలుగులో అడుగుతుంటే ఆయన ఇంగ్లీష్లో సమాధానం ఆయన తెలుగు వచ్చున్న రాజేమోహన్ నేను అనుకున్నా వచ్చును మధ్యలో అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడారు ఇంగ్లీష్లో చెప్తున్నారు ఏమైనా ఈ టెంపుల్ని మనం నిర్మాణం చే ఇదంతా ఇంగ్లీష్లో చెప్తున్నారు ఈ టెంపుల్ను మనం నిర్మాణం చేసేసి మనం ఆ దేవతను కనుక ఆరాధించేసినట్లయితే మన కోరికలన్నీ తీరిపోతాయి అని ఇంగ్లీష్లో చెప్తున్నారు ఎవరికి తెలుగులో ప్రశ్నలు అడిగి వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తున్నారు ఎందుకది ఏ దాని తాత్పర్యం ఏంటి అసలు సో ఈ విధంగా కర్మను కామన కోసం కర్మని బోధిస్తున్నారే తప్పించి మీరు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించండి అని చెప్పేటువంటి సందర్భం కూడా చాలా తక్కువగా ఉంది అది కూడా జ్ఞానంలోకి భాగమే అవుతుంది ఎందుకంటే నిష్కామంగా కర్మని కనుక అనుష్ఠించినట్లయితే ఈశ్వరార్పణ బుద్ధితో మనం వాడంతా చూసాం ఎంత విస్తారంగా చూడాలో అంత విస్తారంగా చూసాం మళ్ళీ వస్తుంది చేసినట్లయితే అంతఃకరణము శుద్ధమై వాడు జ్ఞానప్రాప్తికి యోగ్యతని పొందుతాడు కాబట్టి ఒక రకంగా కర్మానుష్ఠానము వీడిని తయారీ చేస్తుంది అంతఃకరణాన్ని శుద్ధి చేసి వాళ్ళని ఆ జ్ఞాన యోగ్యచ్చి దిద్దుతుంది ఇది లోకంలో ఈనాడున్న పోకడలు ఏమిటి శాస్త్రకారులు వ్యాఖ్యాతులు వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కారాలను బట్టి వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యానాలు ఏ రకంగా ఉంటాయి అని ఒక సామాన్యమైన అవగాహన మీకు కలగడం కోసం నేను ఈ ప్రసంగం చేశాను ఇప్పుడు భాష్యకారుల యొక్క ప్రసంగాన్ని మీరు చూస్తే ఆయన ప్రసంగానికి వెనుకనుండే పృష్ఠభూమిక ది బ్యాక్గ్రౌండ్ యూ విల్ నో ఇట్ నా లెటర్ ఈ భాష్యము దీన్ని ఉపక్రమ భాష్యమని సంబంధ భాష్యము అని అంటారు కొంచెం విస్తారంగా ఉంది కదా ఇక్కడ మనం అక్కడ సంబంధ భాష్యం చదివాం కదండి మొత్తం భాష్యం ఉంటుందండి మళ్ళీ ఇది సంబంధ భాష్యం ఈ సంబంధ భాష్యంలో కర్మాజ్ఞానములకు ఉండే స్థానములను పరిష్కారం చేసి కానీ దాని మీద మళ్ళీ సందేహాలకు తాగులేని విధంగా పరిష్కారం చేసి వాటి వాటి స్థానాల్లో వాటిని కూర్చోబెట్టి ఆ తర్వాత అర్జునుని ప్రశ్న తీసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రశ్న వెనక ఉన్న తాత్పర్యమేమిటి ప్రశ్న వేసిన వాడు ఏ ధోరణితోటి ప్రశ్న వేశాడు అది చూసుకుని దానికి భగవాను సమాధానాన్ని మనం అర్థం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇది ఒక కాంట్రవర్సీకి అవకాశం ఉన్న టాపిక్ సో దేర్ ఫార్ ఎప్పుడూ కూడా కాంట్రవర్సీ అవకాశం ఉన్న చోట మనం ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటే అంటే తప్పుదారిలో పడిపోకుండా మనల్ని మనం రక్షించుకునేటువంటి ఉపాయం నేను చెప్తున్నా అహంకారం తోటి ముందుకు అడుగు వేస్తే తప్పుదారిలో ముందడుగు తప్పు అడుగుతుంది అహంకారంతో అడుగు వేయకూడదు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే శంకర భాష్యాన్ని ఎదుర్కొన్న పెట్టుకుని జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి మన ఆలోచన ధోరణిని మనం తీర్చిదిద్దుకుంటే తప్పు చేసే అవకాశం ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ది సోకాల్ గాడ్ మెన్ శంకరుడు ఊరికే శంకర శంకర అన్నమే కానీ శంకర మోహం చూసే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి శంకర సంబంధం లేకుండా నడిపిస్తూ ఉంటాయి శాస్త్రానికి బహుదూరంగా నడిచిపోతూ ఉంటాయి శాస్త్రం యొక్క తాత్పర్యానికి శాస్త్రోపదేశానికి కొన్ని సంస్థలు నడిచే తీరు పిండికి ఏమి సంబంధం ఉండదు ఏదో గతానుగతి కో లోకహారినట్టుగా నడుస్తూ కాబట్టి దీంట్లో ఇన్ని పిక్ ఫాల్స్ ఉన్నాయి ఈ రకంగా కాలు జారేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ ప్రకరణ వంటిది కాబట్టి శంకర భాష్యం మనని తప్పుదారిలో పడకుండా కాపాడుతుంది ఎందుకంటే భాష్యకారుల యొక్క ఆ ధోరణ మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది సాధకుడిని మార్గదర్శనం చేసి పక్కకు జరిగినా మళ్ళీ తీసుకొచ్చి దారిలో పెట్టే విధంగా ఉంటుంది భాష్యం ఇదే భాష్యం మహిమ అట్టి సో ఇప్పుడు చూద్దాము శాస్త్రస్ ప్రవృత్తి నివృత్తి విషయభూతే బుద్ధి భగవత నిర్దిష్ట బుద్ధిరి సాంఖ్యే బుద్ధి యోగే బుద్ధి సాంఖ్యే విషయసప్తం సాంఖ్యే బుద్ధి అంటే సాంఖ్య విషయా బుద్ధి యోగే బుద్ధి అంటే యోగ విషయా బుద్ధి యోగము విషయముగాగలబుద్ధి అనర్థం సో యోగము విషయము కాగల బుద్ధి సాహిత్యము విషయము కాగల బుద్ధి అని ఇది ఈ శ్లోకం ఈ ముప్పై తొమ్మిదో శ్లోకం ఉంది దానికి రిఫరెన్స్ ఇస్తున్నారు ముప్పై తొమ్మిదో శ్లోకంలో ఏమనుందంటే ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధి నీకు సాంఖ్య విషయా బుద్ధి అభిహిత నీకు సాంఖ్యమునకు సాంఖ్యము విషయముగా గల బుద్ధిని నీకు నేను బోధించి సాంఖ్య బుద్ధిని నీకు బోధించాను ఓకే యోగ బుద్ధిని ఇప్పుడు చెప్తాను విను అంటున్నాడు యోగ సాంఖ్య బుద్ధిని బోధించాను యోగ బుద్ధిని బోధిస్తాను విను అని అంటాడు అయితే మీరు ముందుకు వెళ్ళే లోపల సాంఖ్య బుద్ధి అంటే ఏమిటి అంచేత నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే క్రిటికల్ పాయింట్స్ దగ్గర భాష్యం చూసి మాట్లాడతాను సో దట్ ఆర్మర్ కవచం వేసుకుని యుద్ధానికి వెళ్ళినట్టు ఆర్మర్ అంటారు కదా యుద్ధానికి వెళ్ళేప్పుడు కవచం వేసుకుని వెళ్ళాలి కవచం వేసుకుని వెళ్తే ఏమవుతుంది ఆ బాణాలు అవి తగిలినా కూడా మీకు సేఫ్గా ఉంటారు కాబట్టి అధ్యయనం ఇక్కడది చెప్పేయడం కాకుండా శ్లోకం చేసి సాంఖ్యే బుద్ధి అంటే శంకర్లు ఏం రాశారో తెలుసిన సాంఖ్యే పరమార్థ వస్తు వివేక విషయ బుద్ధి జ్ఞానం నవ్ ఐ గా విషయ సప్తం విషయ సప్తం విషయ సత్వం వరకు ఖాయం ఇప్పుడు చూడండి దీంట్లో రెండు వ్యవస్థలు ఉన్నాయి సర్వాత్మ వివేకము సర్వాత్మ భావము అని రెండున్నాయి ఆత్మ జ్ఞానం విషయంలో రెండు అంశాలు ఉన్నాయి వివేకము సర్వాత్మ భావము మీరు జాగ్రత్తగా గమనించాల్సిన ఈ మాట మీకు చెప్పాల్సిన అవసరం ఉండకూడదు ఎందుకంటే రెండో అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా చదివారు అయినా నా చేత నేను చెప్పాను కదా నా కోసమే నేను చెప్పుకుంటూ ఉంటాను సో వివేకము సర్వాత్మభావము ఇప్పుడు సర్వము ఆత్మయే సర్వం కల్విడం బ్రహ్మ ఈ సర్వము పరబ్రహ్మ ఆత్మతో సహా నా స్వరూపంతో సహా సర్వము పరబ్రహ్మయే ఉన్నది ఒక్కటియే రెండవది లేదు అదియే పరమాత్మ లేక పరబ్రహ్మ దీన్ని దీన్ని ఏమంటారంటే సర్వాత్మభావము సర్వం బ్రహ్మ అంటే మరి అదే బ్రహ్మాత్మ ఒకటే కనుక సర్వ వైరాగ్యం అలాంటి పెట్టండి సర్వాత్మభావము అని అంటారు అంటే సర్వము పరబ్రహ్మయే ఏమంటే వైరాగ్యం సాధనలోకి వస్తుంది ఇది జ్ఞానం సర్వము పరబ్రహ్మ పరబ్రహ్మ తప్పు మరొకట్లేదు ఏమండి బుద్ధుడు ఏమన్నాడో తెలుసునా యాజ్ లాంగ్ దాజ్ దెర్ ఈజ్ ఏ సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఈగో అనమాట There is suffering. Anam. Small self, ego సెల్ఫ్ ఈగో ఉన్నంత వరకు సఫరింగ్ ఉంటుంది ది మూమెంట్ దేర్ ఈజ్ నో స్మాల్ సెల్ఫ్ దేర్ ఇస్ నో సఫరింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ ఎలా వస్తుంది అంటే నవ్వు ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఫార్ములా ఏమిటి ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఈగో ఫ్రీడమ్ ఫ్రమ్ ది సెల్ఫ్ స్మాల్ సెల్ఫ్ నుంచి ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ అని పేరు కాబట్టి మోక్షము ఉంటే ఫ్రీడమ్ మోక్షం దేని నుంచి లిబరేషన్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్ కావాలి మనకి లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్ కావాలంటే లిబరేషన్ ఫ్రమ్ ది స్మాల్ సెల్ఫ్ కావాలి స్మాల్ సెల్ఫ్ లిబరే దాని నుంచి లిబరేషన్ కావాలి అంటే స్మాల్ సెల్ఫ్ యూనివర్సల్ సెల్ఫ్లో విలీనం అయిపోతుంది యూనివర్సల్ సెల్ఫ్ అంటే పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ మాత్రమే ఉంటుంది ఇంకేమి ఉండదు జగత్తు పరబ్రహ్మలో విలీనమైపోతుంది కార్యం కారణంలో విలీనమైపోతుంది ఆత్మ కూడా పరబ్రహ్మలో వీడి జీవుడు కూడా వెళ్ళి పరబ్రహ్మలో విలేనం అయిపోతాడు పరబ్రహ్మ మాత్రమే ఉంటుంది దీన్ని జ్ఞానము అని అంటారు ఈ జ్ఞానాన్ని విధించడం కుదరదు జ్ఞానాన్ని జ్ఞానము ప్రకాశించాలి కానీ జ్ఞానాన్ని విధించడం కుదరదు దీపం వెలిగిస్తారు కానీ సూర్యుడిని ఉదయించెట్లా చేయగలరా సూర్యుడిని ఉదయించేట్లా చేయలేదు సూర్యోదయం అవుతుంది మీరు సూర్యుడిని చూశారంటే అర్థం ఏంటండి సూర్యోదయం సూర్యోదయం అయిందని అర్థమా లేకపోతే మీరు చూడడం కారణంగా సూర్యుడు ఉదయించాడని అర్థమా సూర్యోదయం అవుతుంది అలాగే ఆత్మజ్ఞానము ఉదయిస్తుంది ఆత్మ అనే సూర్యుడు ఉదయిస్తాడు అంటే దాంట్లో వ్యక్తి యొక్క సాధన ఏమీ లేదు సపోజ్ మీరు సాధన చేసి సంపాదించారనుకోండి ఆత్మజ్ఞానం ఒక కాలంలో సాధన చేసి సంపాదించారు కనుక మరో కాలంలో అది పోతుంది పోతే మళ్ళీ మొదటికి వస్తుంది సంసారం ఇంకా మళ్ళీ దాంట్లో ఆత్మ మోక్షం ఎందుకు అవుతుంది కాబట్టి ఆత్మజ్ఞానము ఉదయిస్తుంది రైట్ మరి ఆత్మజ్ఞానం ఉదయించే పక్షంలో సాంఖ్యబుద్ధిని ఆయన చెప్పాడు మనం సాంఖ్యబుద్ధిని పాటించాలి అని మనం అనుకున్నాం మరి సాంఖ్యబుద్ధి ఏమిటి అంటే సాంఖ్యబుద్ధి అంటే వివేక బుద్ధి అని పేరు అక్కడ భాష్యంలో రాశారు పరమార్థ వస్తు వివేక విషయ బుద్ధి కాబట్టి మీరు చెయ్యాల్సింది వివేకం జ్ఞానము మీరు చేయాల్సింది మీరు పట్టుకుని రావాల్సింది కాదు జ్ఞానము ఉదయిస్తుంది రైట్ జ్ఞానంలోనే రెండు అంశాలు వచ్చాయి అక్కడికి ఆత్మజ్ఞానము మోక్షమునిచ్చే ఆత్మజ్ఞానము ఉదయిస్తుంది అది మీ కృషికి ఫలితంగా లభించేది కాదు అది ఉదయిస్తుంది ఏమండి ఇప్పుడు త్రాడు చూసి పావనుకుంటున్నారు త్రాడు చూసి పాలు అనుకుంటుంటే మీరు చేయాల్సిందేమిటి తనంత తానుగా జరిగేది ఏమిటి మీరు చేయాల్సింది ఏమిటంటే బ్యాటరీ లైఫ్ వేయటం మీరు చేయాల్సిన పని తనంత తానుగా జరిగేదేమిటి ఇది పాము కాదు సర్ ఇది త్రాడు అనే జ్ఞానం త్రాడు అనే జ్ఞానము దాని అంతా ఒక ఇస్తుంది మీరు దాన్ని పట్టుకొచ్చి పట్టుకొస్తారా ఈ నాట్ క్రియేట్ ఇట్ హ్యాపెన్స్ నాలెడ్జ్ని క్రియేట్ చేయటం అనేది ఉండదు నాలెడ్జ్ హ్యాపెన్స్ నాలెడ్జ్ కోసం తయారీ అన్నది యు మేక్ ఇట్ కాబట్టి నాలుజ్య అంశంలోనే రెండున్నాయి ఒకటి ఆత్మ జ్ఞానము అంటే అద్వయ ఆత్మ జ్ఞానము దట్ హ్యాపన్స్ ఆత్మ ఇట్స్ అన్ ఎక్స్ప్లోషన్ ఇట్ హ్యాపెన్స్ అది ఉదయిస్తాడు ఆత్మ సూర్యుడు ఉదయిస్తాడు సో మీ హృదయంలో ఆత్మ సూర్యుని యొక్క ఉదయం అవుతుంది అంటే దట్ హ్యాపన్స్ మీరు దాన్ని అయ్యిట్లా మీరు చేయలేరు మరి మీరు చేయాల్సిందేమిటి వివేకాన్ని మీరు పెంపొందించుకోవాలి వివేకము దేహమే నేను అన్నది అవివేకం దేహము నేను కాదు నేను దేహము కాదు ఏది ఏదైతే నేను కాదో దానిని దానిని నిషేధించుకుంటూ పోవటము దీని పేరే వివేకము సాంఖ్యము నేతి నేతి సాంఖ్యము అది మీరు చేయాలి ఆ సాంఖ్య బుద్ధిని మీరు చేయాలి సాంఖ్య జ్ఞానాన్ని మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి సాంఖ్య జ్ఞానము అనగా వివేక విషయ జ్ఞానము వివేకము విషయముగా కలిగిన జ్ఞానము అది ఒకటి ఉన్నది దాని పేరు నివృత్తి అంటారు ఎందుకంటే దాంట్లో నిషేధం ఉంటుంది ఇది కాదు ఇది కాదు ఇది కాదు నివృత్తి ఏమిటి నివృత్తి చేయాలి చెప్పండి ఏమిటేవిటి నివృత్తి చేయాలి మీ గురించి మీరు ఏమిటేవిటి అనుకుంటున్నారో నాకు మీరు చెప్తూ పోండి మీరు వేటి వేటిని నివృత్తి చేయాలో నేను మీకు చెప్తూ పోతాను ఓకే అర్థమైందండి దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఉదాహరణకి నా పేరు సుబ్బారావు నేతి నీ స్వరూపంలో భాగం కాదది నేతి నేను క్షత్రియుడను నేతి కులం నీ స్వరూపంలో భాగం కాదు నేను ముసలి వాడను నేతి వయస్సు నీ స్వరూపంలో భాగం కాదు నేను నల్లని వాడను నేతి నేతి అంటే అర్థమవుతుంది కదా ఇది మీరంటారు నా నేను పెడతాను అది అది దాంట్లో ఉన్న నేతిలో ఉండే రహస్యం యూ సప్లై ది డీటెయిల్స్ ఆఫ్ ది పర్సన్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యూ హెవ్ టు నిగేట్ మై knowledge. నాలెడ్జ్ ఆఫ్ వివేకా ఓకే సో నేను తండ్రిని నా తండ్రి ఎందుకు అవుతుంది అందరికీ తండ్రి పరమేశ్వరుడు త్వమేవో మాతా చెప్పితా త్వ మళ్ళీ మధ్యలో వీరు ఇంకో తండ్రి ఇన్సిడెంటల్ గా అలాగే సన్ ఆఫ్ అండ్ రాయాలి అప్లికేషన్ ఓకే గో హెడ్ అండ్ రైట్ ఇట్ రైట్ ఇట్ బై ఆల్ మీన్స్ బట్ సాంఖ్యంలోకి రాదది నేను సోదరుడను నేతి నేను పుత్రుడను నేతి నా వయస్సు ఇంత నేతి నేను షష్టి పూర్తి చేసుకున్నాను నేతి కర్మ చేసుకుంటే చేసుకోండి దాన్ని నేను కాదన్నా కానీ నేతి నేను చచ్చిపోతామేమో భవిష్యత్తులో నేతి నేను ఆఫీసర్ని నేతి నేను దుఃఖిని నేతి నేను సుఖిని నేతి నేను సంసారిని నేతి మరి ఇంక నేనేమిటి నేనేమిటి అన్నది నీకు అనవసరం నేను ఏమిటి కాదో నువ్వు తెలుసుకోవాలి నేనేమిటి అది నేనేమిటో నీకు తెలీదు సూర్యుడు ఏమిటో ఏం సూర్యుడు ఉదయిస్తాడంతే నేనేమిటో మీకు ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది నేను ఏమిటి కాదో మీరు తెలుసుకోవాలి అర్థమైందండి నేను ఈ మధ్య పాఠం చెప్పినప్పుడు హాలెండ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి అటెండ్ అయ్యాడు అదే నేను పాఠం చెప్పాను ఈ పాఠం విశ్లోకమే చెప్పాను ఇప్పుడు ఈ హాలెండ్ పెరుస్తాను చాలా బుద్ధిమంతుడు అతను మాట అడిగాడు దెన్ వాట్ ఈజ్ ది ఆత్మజ్ఞానం ఏమిటని అడిగాడు సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటని అడిగాడు వాట్ యూ సే దెర్ ఈజ్ నో సెల్ఫ్ నాలెడ్జ్ అని అడిగాడు అవునా కదా అంటే నీకు కరెక్ట్ ఇస్తాను సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమీ లేదు నిజానికి సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నోయింగ్ వాట్ ఆల్ యూఆర్ నాట్ అది సెల్ఫ్ నాలెడ్జ్ అంతేకాని సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ కాదు పార్ట్ నాలెడ్జ్ అంటే ఏమిటి నాలెడ్జ్ ఆఫ్ ది పార్ట్ పట జ్ఞానము అంటే పటం యొక్క జ్ఞానం నాలెడ్జ్ ఆఫ్ ది వాల్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ది వాల్ ఆత్మ జ్ఞానము అంటే నాలెడ్జ్ ఆఫ్ ది ఆత్మ నో అక్కడ మాత్రం కాదు దెన్ ఏమిటి నాకు ఎందుకంటే ఆత్మ ఆత్మని మీరు తెలిసేసుకుంటే మీ బుద్ధిలో విషయం అయిపోతే ఇంకా ఎతోగా చోనివర్తంతే అప్రాప్తి మనసాగా వాట్ ఆర్ ఆల్ దిస్ కాబట్టి ఆత్మజ్ఞానం రైటింగ్ ఆత్మజ్ఞానం ఏమిటి ఆత్మజ్ఞానం ఏమనగా వాట్ ఆల్ ఐఆమ్ నాట్ నేను తెలుసుకోవాలి నేను తెలుసుకోవాల్సింది నెగేషన్ నేను ఫలానా కాదు ఐఎమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ దాట్ కంటిన్యూ డూ డూ దాట్ దాని పేరే సెల్ఫ్ నాలెడ్జ్ సో ఇది సాంఖ్య వివేకం సాంఖ్యమైనదా వివేకం ఇది ఇది మీరు అభ్యాసం చేయాలి దీని పేరే నివృత్తి దీన్ని చెయ్యమనే శాస్త్రం చెప్తుంది ఆత్మజ్ఞానాన్ని చెయ్యమని చెప్తుంది ఇది సాంఖ్య అయితే ఏమన్నా మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఉన్నాయే నేను ఇది కాదు నేను ఇది అది కాదు నేను ఇది కాదు నేను అది కాదు ఇది అనుభవానికి రావాలి అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవాలంటే వాడు ఎంతటి లోతైన వివేకము గలవాడైందో అసలు మీరు ఊహ చేయగలరా నేను చెప్పి మాటలకి ఊహ అందుతుందండి నేను పురుషుడ మగవాడను నేతి నేను ఆడుడానను నేతి కొన్ని ఇమాజిన్ ఎందుకంటే మనిషి మస్తిష్కంలో జెండర్ చాలా దృఢంగా కూర్చొని ఆ జెండర్ ఐడెంటిఫికేషన్ జెండర్ ఐడెంటిఫికేషన్ ఉన్నంత వరకు వీడికి ఆత్మజ్ఞానానికి యోగ్యత ఉండదు ఈ ఆత్మజ్ఞానం దట్ ఆ ఎక్స్ప్రోషన్ ఆ సూర్యోదయం అన్నానే అది జరగదు బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది అది ఉన్నంత వరకు వీడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇటువంటి వివేకము ఒక సామాన్య వ్యక్తికి అందుబాటులోకి వస్తుందా చెప్పండి మీరు కనీటల్ని దు రైట్ కష్టం అంటే దీన్ని ఇంకా వివేకాన్ని పక్కన వారేసి మీరు మామూలుదారిలో వెళ్ళమన్న అభిప్రాయం కాదు ఈ వివేకం అందుబాటులోకి రావటానికి చాలా కష్టపడాలి గృహస్థులు కష్టపడాలని చెప్పడంలో ఆశ్చర్యమేముంది సన్యాసులు కూడా చాలా కష్టపడాలి ఈ వివేకాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి సన్యాసులు కూడా కష్టపడాలి ఇప్పుడు సన్యాసి కూర్చొని ఉంటాడు ఎవరో వచ్చి దండం పెట్టడానికి వస్తారు ముట్టుకోక ముట్టుకోకం కాదు దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే వివేకం ఇప్పుడు నేను చెప్పిన వివేకం ఉన్నట్లు తెలిసిందా లేనట్లు తెలిసిందా మీకు కాబట్టి ఇలాంటివన్నీ చెప్పడం ప్రారంభిస్తే కష్టం వస్తుంది ఇబ్బందిలో పడతాం కాంట్రవర్సీల్లో పడతాం ఇవన్నీ చెప్పడానికి ఉపయోగించి ఇవి వాళ్ళు తెలుసుకోవాలి నేనేదో నోట్లు జారీ చేసి అనేసాను కాదు అయిపోయింది అనేశాను ఇంకా అన్నా కాబట్టి ఇది చాలా సమస్యతో కూడిన యశస్సులోకి చదువుకోండు సార్ నా మాత నా పిత అంటే కొత్త పది శ్లోకాలంతా కూడా నెగేషన్ పది శ్లోకాలు నెగేషన్ నిగేషన్ తప్ప ఇంకేం కాబట్టి సో ఈ విధంగా ఇది వివేకము ఈ వివేకానికి మనిషిని తీసుకురావాలి ఆ స్థాయికి మనిషిని తీసుకురావాలి అంటే మీరందరూ చాలా గొప్పవారు ఎందుకంటే చిరకాలం నుంచి భాష్యాలను అధ్యయనం చేస్తూ వాటి మీద ఉండే ప్రేమతోటి నేను చెప్పే మాటలు మీకు అలవాట్లో ఉన్న మాటలాగా వినపడుతున్నాయని నేను అనుకుంటున్నాను మీరు విని విని ఒక రకమైన సంస్కారం పొంది ఉన్నారు కాబట్టి నేను చెప్పే మాటలకి ఏమీ విడ్డూరంగా అరిపించకపోవచ్చు ఇవే మాటలు నేను సమాజంలోకి వెళ్ళి చెప్తే అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు ఏంటి మాట్లాడుతున్నాడు ఎందుకంటే సమాజము ఈ సత్యానికి చాలా దూరంలో జీవిస్తూ ఉంటుంది ఈ కథంతా ఎందుకు ఈ వివేకము మీకు వెంటనే అందుబాటులోకి రానప్పుడు ఈ వివేకం అందుబాటులోకి వస్తే మీకు కర్మతో సంబంధం లేదు కర్మ మీకుంటుంది ఎందుకంటే దేహము నేను కాదు జెండర్ నాకు లేదు అన్నప్పుడు ఇంకా కర్మ ఏముందండి కర్మకి జెండర్ అవసరం పురుషుడు చేయాల్సిన హోమం ఉంటుంది స్త్రీ చేయాల్సిన హోమాలు ఉంటాయి పత్ని పత్ని సయ్య యజతి పత్ని చేయాల్సిన హోమం ఉంటుంది కర్మ ఉంటుంది ప చేయాల్సిన కర్మ ఉంటుంది కొన్ని హోమాలు ఉంటాయి పతే చేయాల్సి పత్ని సంయాజ అని యజ్యతేనే పత్ని యాగం అని ఉంటుంది ఆ పత్ని చేయాల్సి ఉంటుంది ఆ హోమం అధ్వర్యుడు పత్ని యొక్క సహకారంతో అధ్వర్యుడు చేస్తాడు అయితే అవిటేట్ చేయిస్తాడు కాబట్టి అక్కడ జెండర్ ఈజ్ ఇంపార్టెంట్ తర్వాత జెండర్ ఒక్కటే సరిపడదు స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్ పతి పత్ని అనే ఐడెంటిఫికేషన్ ఉండద్దు తర్వాత కర్మని చేసేవాడను నేను అనే కర్తృత్వ భావన ఉండద్దు ఇవి ఏమీ లేకుండా కర్మ ఎక్కడ దొరుకుతుంది ఇవి ఏమీ లేని పూర్ణ వివేక స్థితిలో ఉన్నాడనుకోండి వ్యక్తి వారికి కర్మతో సంబంధం లేదు కర్మకం నుంచి వస్తుంది కర్మతో సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు పూర్ణ వివేకం లేనివాడు ఏం చేయాలి కర్మను చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలంటే నీ గోల్ ఏమిటి కర్మను చేసి స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే కర్మను చేసి ఈ లోకంలో పేరు ప్రతిష్టలు ధనధాన్యాలు సంపాదించాలనుకుంటున్నావా అంటే దానికి గీతకి సంబంధం ఏంటో అది సకామకర్మ యోగ సకామకర్మ యోగం అనరు దాన్ని కామ్యకర్మల అనుష్ఠానం కామ్యకర్మల్ని చేస్తూ ఉంటారు వేదభాగరార్థ నాణ్య స్థితి వాదిన భోగైశ్వర్యగతి ప్రతి సో స్వర్గాత్మా స్వర్గ కామాత్మాన స్వర్గపరాహ భోగైశ్వర్యగతి ప్రతి క్రియా విశేష అంటే ఇలాగే శ్లోకాలు చూశారు కదా మీరు కామ్యకర్మలు వాటిని మనం త్రోసిపుస్తతమైనది రెండో అధ్యాయంలో కాబట్టి నిష్కామ కర్మయోగము దాని పేరు ప్రవృత్తి దాన్ని యోగే బుద్ధి అంటే యోగ విషయా బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం ఇచ్చ కాబట్టి నిష్కామ కర్మయోగానికి సంబంధించిన జ్ఞానము దాని పేరేమి కర్మయోగము ఆత్మానాత్మ వివేకమునకు సంబంధించిన జ్ఞానము దాని పేరేమిటి సాంఖ్యయోగము అల్టిమేట్ మోక్షాన్నిచ్చే ఆత్మజ్ఞానము దాన్ని గోల్ కింద తప్పిస్తే దట్ ఈజ్ నేదర్ ప్రవృత్తి నా నివృత్తి అది ప్రవృత్తి కాదు నివృత్తి కాదు ప్రవృత్తి నివృత్తులకు అతీతమైనది ద్వంద్వములన్నిటికీ అతీతమైనది ఇప్పుడు ఈ వ్యవస్థ తెలిసింది కదండి ఓకే ఇప్పుడు చూడండి శాస్త్రస్య విషయభూతే ద్వే బుద్ధి భగవతా నిర్దిష్ట శాస్త్రానికి సబ్జెక్ట్ మ్యాటర్గా ఉండేటువంటి రెండు బుద్ధులను శాస్త్రంలో జ్ఞా బుద్ధి అంటే జ్ఞానం శాస్త్రంలో జ్ఞానాన్ని చెప్తారు రెండు రకముల జ్ఞానములను శాస్త్రములో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందు నిర్దేశించి ఉన్నాడు అది ఏమిటది ఒకటేమో ప్రవృత్తి రూపంగా ఉంటుంది అంటే యాక్టివిటీ ఇంకొకటి నివృత్తి రూపంగా ఉంటుంది అంటే నివృత్తి అంటే వితిడ్రాయల్ రూపంగా ఉంటుంది యాక్టివిటీ రూపంగా ఉంటుంది వితిద్రాయల రూపంగా ఉంటుంది నేను నేను గృహస్థుడను నేను భర్తను భార్యకి భర్తను పిల్లలకి తండ్రిని అని అనే ఒక స్థిరమైన నిర్ణయంలో మనిషి బతుకుతూ ఉంటాడు ఆ నిర్ణయాన్ని క్వశ్చన్ చేసుకోవాలని కూడా అనుకోడు ఆ నిర్ణయమే సత్యం పరమ సత్యం కింద అనుకుని లోకంలో జనరల్గా అలా ఉంటారు తప్పులు ప్రసక్తి కాదు ఇక్కడ ఆత్మస్వరూప విచారమే కానీ తప్పొప్పులు ప్రసక్తే ఉంటుంది ఆ నిర్ణయంతో అతగాడు కర్మని చేస్తూ ఉంటాడు ఆ కర్మ చేసేప్పుడు ఆ కర్మని కూడా కామ్య కర్మ కింద చేస్తే మన గీతలో భాగం రాడు అసలు ఆ చేసే కర్మని ఆ వివేకాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఒక సాధనంగా నిష్కామ కర్మయోగంగా తీర్చిదిద్ది చేసే సందర్భంలో దాన్ని ప్రవృత్తి అంటాడు నివృత్తి ఈ ఈ ప్రవృత్తుల్ని తగ్గ కేవలం స్వధర్మానుష్ఠానానికి మాత్రమే పరిమితమై గృహస్థుల విషయంలో చెప్తున్నా సన్యాసులకి సధర్మం కూడా ఏం ఉండదు కేవలం స్వధర్మానుష్ఠానం మాత్రమే చేస్తూ నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ లౌకికమైన వ్యవహారాల నుంచి విచిద్రాయి ఉపసంహారం చేసుకుని కేవలము వివేకనిష్టతో జీవిస్తూ ఉంటాడు దాని పేరు మీ ఈ ప్రవృత్తి ఈ నివృత్తి ఈ రెండింటినీ కూడా భగవానుడు రెండు జ్ఞానాంశములుగా ద్వే బుద్ధి రెండు టాపిక్స్ కింద జ్ఞానములుగా ఆయన నిర్దేశించి ఉన్నాడు ఏమని సాంఖ్యే బుద్ధి యోగే బుద్ధి ఇలా ఆ శ్లోకానికి రిఫరెన్స్ సాంఖ్యే బుద్ధి బుద్ధి మయా ప్రోక్త బుద్ధిని యోగే త్రిమాంశును అనే శ్లోకంలో ముప్పై శ్లోకంలో ఆయన చెప్పి ఉన్నాడు ఓకే అక్కడికి రెండు ఇది వివేకం శంకర భాష్య అంటే వివేకం కదా ఏనుగది అంత కలగాబోన్ చేసి కూర్చోబెట్టం కాదు మట్టిని పంచదారు నేను మట్టిని మట్టి ఖర్చు పెట్టాలి పంచదారు పంచదారు ఖర్చు పెట్టాలి ఏది అవసరమైతే అది వాడుకుంటాం పొయ్యి అలకాలనుకోండి మట్టి వాడుకుంటాం పాయసం తయారు అనుకోండి పంచదార వాడుకుంటాం ఈ రెండు కలిగి కూర్చోబెడితే ఈ పని చెడుతుంది ఆ పని పెడుతుంది కర్మాజ్ఞానం మట్టి కొంచదారు అలా పోల్స్తారు అదే తర్వాత తప్ప అజహాపిమాన్ర్య ఆధ్యాయపరిసమా సాంఖ్యబుద్ధ్యాశ్రిత సర్తవ్యముక్ తయో తానుకూడో ఇప్పుడు రెండు బుద్ధులు వచ్చేసాయి కదండి సాంఖ్యబుద్ధి యోగ బుద్ధి ముందు సాంఖ్యబుద్ధి గురించి చూడండి రెండో అధ్యాయంలో సాంఖ్యబుద్ధి యొక్క ప్రకరణాలు ఎలా ఉండంటే తత్ర అంటే ఆ రెండింటి ఎందు తమంగు దోస్తూ ప్రజహాతి యదా కామాన్నని మొదలుపెట్టారు అంటే స్థితప్రజ్ఞ లక్షణాలండి ప్రజాతి అదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత అని మొదలుపెట్టి పూర్తి నివృత్తిని బోధించారు అక్కడ నిజానికి ఇంద్రియ నివృత్తి మూలక స్థిత చాలా విస్తారంగా చెప్పారు అక్కడ సో యాభై ఈ పద్దెనిమిది శ్లోకాలు శ్లోకం దగ్గర ప్రారంభించి డెబ్బై వరకు ఇదంతా స్థితప్రజ్ఞత ఆ స్థితప్రజ్ఞత అంతా కూడా వివేకమూలక స్థిత ప్రజ్ఞత స్థితప్రజ్ఞతని మీరు సంపాదిస్తే ఆత్మజ్ఞానం ఉదయం చేస్తుంది దాని గురించి మీరు చేయాల్సిందేం లేదు స్థితప్రజ్ఞులుగా అవటానికి మాత్రము వీడు కష్టపడాలి శ్రమపడాలి శ్రమపడడం అంటే పని చేయడం కాదు పని లోకంలో పని చేయటం చేయలిక పని మానేయటం చేలిక ప్రశ్న ఉంది ఏమండి ఈ ప్రశ్నకి సమాధానం మీరు స్థూలబుద్ధి గల వాడిని అడిగితే ఏమని చెప్తాడు పని చేయటం కంటే పని మానేయటం తేలిక అని చెప్తాడు ఇప్పుడు రోడ్డు తవ్వుతున్నాడు అనుకోండి వాడిని పని చేయటం తేలిక పని మానేయటం తేలిక అని అడిగాను అనుకోండి ఏది తేలిక అని పని మానేయటమే తేలిక అంటాడు కర్మానుష్ఠానం ఉంటాడు చలవర్భామే చల్లిలో ఉడికిపోతాడో స్నానం చేసేవో పూజలు వచ్చి వాడిని కర్మ చేయటం కష్టమా కర్మ మానేయటం కష్టమా అంటే ఏమని చెప్తాడు కర్మ మానేయడం కష్టమే ఉందండి చేయడమే కష్టం అని చెప్పాలి అవునండి ఈ సమాధానం స్థూల బుద్ధితో చెప్పిన సమాధానం ఇప్పుడు మీరు సూక్ష్మ బుద్ధితో ఆలోచించి నేను అడుగుతా చెప్పండి కర్మని చేయట కష్టమా కర్మని విడిచిపెట్టుట కష్టమా కర్మని విడిచిపెట్టడం ముఖ్యంగా మీకు తెలుగులో సామెత ఒకటి తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకో ఉండవు మాట్లాడడం తేలిక మానేయటం మాట్లాడడం మానేయడం తేలిక సూక్ష్మంగా చూడగలగాలి మీరు స్థూరంగా చూస్తే మాట్లాడటం కష్టం అనిపిస్తుంది సూక్ష్మంగా చూస్తే మౌనమే కష్టం మాట్లాడటం కష్టం కాదు మౌనం కష్టం అదేవిధంగా జీవితంలో అవసరమైన కర్మలను చేయడం కంటే అనవసరమైన కర్మలని మానివేయడం చాలా కష్టము స్థితప్రజ్ఞత అంటే అంతే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ సకల కామనలను త్యాగం చేసి కూర్చున్నాడండి సకల కామనలను త్యాగం చేసి కూర్చున్నాడండి పిల్లలు లేరు పిల్లలేకపోవడం ప్రపంచంలో పిల్లలు ఉందరూ మా పిల్లలే ఇప్పుడు పిల్లలు లేరనే లోటు కానీ పిల్లలు కావాలనే కామన మాకు లేరు ఇప్పుడు ఈయన పుత్రకాని చేయాల్సి ఉంటుందా చేస్తలేదు అయిపోయిందంటే ఆ కోరిక తీరికా ధనము లేదు అని వీడు అనుక్కోవాలి ముందు ఉన్న ధనము లేదు అంటే ఎందుకు లేదు ఉంది ఉన్న ధనం చాలదు అని అర్థం ధన డబ్బు లేదండి ఏంటంట ఎందుకు వచ్చాడు సో ఉంది కానీ చాలదని అభిప్రాయం చాలదంటే ఆ తృష్ణకి సరిపడలేదని అవసరానికి సరిపడలేదని కాదు తృష్ణకి సరిపడదు అవసరానికి సరిపడుతుంది సో ధనము చాలదు తృష్ణకి సరపడదు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది వీడు లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది లక్ష్మీ పూజ చేయటం తప్పని నేను పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకని మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద చెప్పండి మీకే కాదు నాకు కూడా కావాలి మహాలక్ష్మి అనుగ్రహం నాకు అక్కర్లేదని మీరు అనుకోలేదు కాబట్టి ఆ పూజ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా సకల కామనలను విడిచిపెట్టాడు అనుకోండి ఇవాడు ఏ పూజ చేయాలి ఏ పూజ చేయను సకల కర్మలు పరిత్యాగం ఇంద్రియ నివృత్తి మూలక భోగముల నుండి ఇంద్రియములను నివృత్తి చేయటం ఈ విధంగా ఆ సాంఖ్య యో సాంఖ్య బుద్ధిలో వీడు ప్రతిష్ఠితుడై ఉండిపోతాడు అలా ఉండిపోతే ఏమవుతుందో తెలుసునండి కాబట్టి ఈ సాంఖ్య బుద్ధిని పట్టుకున్న వాడికి అంటే వివేక బుద్ధిని ఆశ్రయించి వ్యక్తికి వాడికి కర్తవ్యం ఏముంటుంది కర్మ కర్తవ్యం అవుతుందా సన్యాసం కర్తవ్యం అవుతుందా సన్యాసం కర్తవ్యం సన్యాసం అంటే ఆశ్రమ సన్యాసం కాదు కర్మ సన్యాసం అని అర్థం కర్మ త్యాగమే కర్తవ్యం అవుతుంది ఏమంటే ఇప్పుడు కామనం ఉందండి ఓ కోరిక ఉంది ఈ కోరిక ఉన్నవాడు ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు మహాత్ముడి దగ్గరికి వెళ్తే ఆ అన్నాడు నీ చేత నేను కర్మ చేయిస్తాను నీ కోరిక తీరుతుందన్నాడు వీడు ఇంకో మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు ఆ మహాత్ముడు అన్నాడు నువ్వు నీలో నువ్వు విచారం చేసుకో ధ్యానం చేసుకో ఈ కోరిక అనవసరం నువ్వు ఈ కోరిక నుంచి బయటపడే ఉపాయం తీసుకోవాలని చెప్పాడు ఇప్పుడు దీంట్లో మీకు ప్రవృత్తి నివృత్తి సంపడిపోయింది కదా ఈ కర్మ చేసి ఈ కోరికను తీర్చుకోవాలని చెప్పాడే అది ప్రవృత్తి ఈ కోరిక అవసరమా మీకు అనవసరం కదా ఎందుకు వచ్చిన కోరిక కోరిక మానే అది ఉంటే కానీ నాకు సుఖం లేదనే ధ్యాంతి నుంచి నువ్వు బయటపడవు కోరికంటే అలాగే ఉంటుంది ఆ ఫలానాది ఉంటే నాకు సుఖము లేకపోతే నాకు సుఖం లేదు ఇది కోరిక యొక్క స్వరూపం ఆ కోరిక నుంచి నువ్వు బయటపడు ఆ కోరిక నీకు అవసరం లేదు అని చెప్పాడు అనుకోండి మహాత్ముడు వీడు వివేక బుద్ధితో ఆలోచించి ఆ కోరికని త్రోసిపుచ్చాడనుకోండి దాని పేరే సన్యాసము సాంఖ్య బుద్ధి గలవాడికి కర్తవ్యం ఏమిటోతుంది సన్యాసం అవుతుంది కామన గలవాడికి కర్తవ్యం ఏమిటో అవుతుంది కామన్య కర్మ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రజహాత యథా కామాన్నను మొదలుపెట్టి సంఖ్యబుద్ధిని పట్టుకుని వేలాడేటువంటి లేకపోతే సంఖ్యబుద్ధిని ఆశ్రయించేటువంటి సాధకులకి కర్తవ్యం పూర్తిగా ఉండిపోయాడు ఆత్మనిష్ఠుడిగా ఉండిపోయాడు వివేక నిష్ఠుడిగా ఉండిపోయాడు వీడి వీడి పనే అవుతుంది ఎనోడమేంటి ఆత్మ జ్ఞానోదయం అవుతుంది ఆత్మజ్ఞానము అనే సూర్యుడు ఉదయిస్తాడు హృదయంలో హృదయించి వీడు మోక్షాన్ని పొందుతాడు అని అక్కడ ఉపసంహారం చేశారు ఏషా బ్రాహ్మీ స్థితి అని చెప్పి ఆ వివేకనిష్టతోనే వివేకనిష్ట ద్వారానే వారికి కృతార్థతను చెప్పేశారు వారు మోక్ష కృతార్థత అంటే మోక్షమును పొందుతా మోక్షాన్ని పొందుతారు అని ఈ ప్రసంగము ఆ అధ్యాయ పరిసమాప్తే ఆ ఉంది సమాసంలో ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి ఆరభ్య ఆ అధ్యాయ పరిసమాసం ఆరభ్య ప్లస్ ఆ ఏమవుతుంది ఆ అవుతుంది ఆ ప్లస్ ఆ అదేమవుతుంది ఆ మొత్తానికి ఒక ఆ దిగుతుంది అక్కడ ఈ ఆలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఈ మధ్యలో ఉన్న ఆటి అర్థం ఏమిటంటే వారాకు అని అర్థం ఆంగ్ మర్యాదాభివిధ్యో వారాకు అంటే ఆ అధ్యాయ పరిసమాప్తే అంటే అర్థం ఏంటి అధ్యాయం సమాప్తి అయ్యేటంత వరాకు అధ్యాయం ఎలా సమాప్తమైంది ఏషా బ్రాహ్మీ స్థితి అర్థాన్ని సమాప్తమైంది ఇది బ్రాహ్మీ స్థితి మీరు వివేకాన్ని చేయండి బ్రాహ్మీ స్థితి మీకు ఉదయిస్తుంది మీరు వివేకాన్ని చేయండి అదే దశ శ్లోకి షట్ శ్లోకి ఇవన్నీ కూడా వివేక మీరు వివేకాన్ని చేయాలి అభ్యాసం చేయాలి నివృత్తి మార్గంలో ఉంటే జ్ఞానోదయము అవుతుంది బ్రాహ్మీ స్థితి లభిస్తుంది ఇలా బ్రాహ్మీస్థితిని మీరు పట్టుకుని తెచ్చుకోవడానికి కుదరదు అది ఆ స్థితి లభిస్తుంది అది మోక్షము అని చెప్పడం అంటే ఇది సాంఖ్య బుద్ధి ఓకే అర్జునాయచ ేవాధికారే మా సంగోస్వ కర్మీ కర్మైవ కర్తవ్యం ఉద్ధిమాశ్రిక సాంఖ్యబుద్ధిని బోధించిన శ్రీకృష్ణుడు అర్జునుల్ని సాంఖ్యబుద్ధితో నివృత్తి ప్రధానుడుగా ఉండమని చెప్పాడా లేదు చెప్పలేదు ఎందుకంటే అంతటి వివేకానికి అర్హత లేదితగా ఇందువల్ల కాబట్టి సాంఖ్యబుద్ధి అంటే వాడు నిష్కామ కర్మయోగ నిష్కామంగా బ్రతకాల్సి ఉంటుంది కాదు సకల కామలని పరిత్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి దేహము నేను కాదు అనే వివేకంలో ఉన్నాడనుకోండి నేను నా దేహము కాదు నేను నా మనస్సు కాదు ఇప్పుడు చెప్పండి కర్తృత్వం ఏమిటవుతుంది ఉండదు పోతుంది జెండర్ ఏమవుతుంది పోతుంది తర్వాత ఆ సుఖ దుఃఖాలు ఏమవుతాయి పోతాయి ఆ రాగద్వేషాలు ఏమవుతాయి పోతాయి అన్ని మనస్సుకి సంబంధించినవి నేను నా దేహము కాదు నేను నా మనస్సు కాదు ఇది వివేకం ఇటువంటి వివేకమునకు అర్జునుడు అర్హుడా కాదు ఆ వివేకానికి అర్హత లేదు అతనికి ఉందని అతను అనుకుంటే అనుకో అలాగంటే పొరపాటు అతను పడితే పడొచ్చు కాక శ్రీకృష్ణుడికి తెలుసు వీడికి ఆ వివేకానికి అర్హత లేదు అని తెలుస్తుంది ఇప్పుడు ఎవడన్నా పోరాడొచ్చి స్వామిజీ సన్యాసానికి మీరు నాకు హెల్ప్ చేయండి అని అడిగాడు అనుకోండి అయితే నాకు అర్థమవుతుంది అయితే సన్యాసానికి అవసరం అవకాశమా కాదా నాకు తెలుస్తుంది ఎందుకంటే దాంట్లో కష్ట సుఖాలు నేను ఎదుగుతాను కాబట్టి నేను ఏమని చెప్తానంటే అలాగే చూద్దరులే ఉండు కొంత వ్యాకరణం అది చదువు కరో సన్యాసం చూద్దాం కంగారు ఏం లేదు ఎందుకంటే ఇవాళ సన్యాసం ఉంటాడు రేపు మరో బిజినెస్ అంటాడు ఏదో చేస్తాడు సన్యాసం చుట్టుకుని బిజినెస్ చేస్తానంటాడు ఏదో చేస్తాడు సంథింగ్ హీ వాంట్స్ టు సమ్ ప్రెషర్ ఆల్ ది టైం సో ఈ విధంగా కాబట్టి అర్జునుడికి సాంఖ్యయోగమునకు అర్హత లేదు అని శ్రీకృష్ణుడికి తెలుసు అంచేతనే ఆయన ఏమన్నాడంటే కర్మణ్యేవాధికారే తే భాష్యంలో ఉంది తే నీకు నీ కొరకు కర్మణ్యేవ అధికార కర్మయందు మాత్రమే యోగ్యత గలదు ఎందుకంటే ఇంకా దేహాభిమానము అది గట్టిగా ఉన్నాయి రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి కర్మయందు మాత్రమే నీకు యోగ్యత గలదు అంటే ప్రవృత్తికే నీవు అర్హుడవు నివృత్తికి ప్రస్తుతం నీవు కాదు కాబట్టి కర్మ చేయి కానీ కర్మ చేయమన్నారు కదా అని ఇంక అక్కడి నుంచి వలస పెట్టి కర్మకర్మలు చేయమని అభిప్రాయం కాదు కర్మయోగాన్ని అనుష్ఠించు అప్పుడు నీకు నివృత్తి సాంఖ్యానికి అర్హత వస్తుంది అప్పుడు దాన్ని పట్టుకుంది కానీ దాని నుంచి ఆత్మజ్ఞానానికి నువ్వు వెళ్ళిపోతావు ఇది మార్గం రాజమార్గం సో అర్జునుడికి ఏం చెప్పాడంటే కర్మణ్యేవాధికారస్తే నీకు కర్మ ఎందు మాత్రమే యోగ్యత గలదు మా సంఘోత్వకర్మని నీకు చే నీకు అకర్మని సంగహ మా అస్తూ కర్మ చేయకుండా ఖాళీగా కూర్చోవడం అనే పిచ్చిలో నువ్వు పడద్దు కర్మ చేయక్కర్లేదు అమ్మాయ బరువు తీరిపోతుంది అని సన్యాసానికి బయలుదేరద్దు నువ్వొద్దు బయలుదేరి కూడా బయలుదేరుతాడు యోగ్యత ఉన్నవాడు వెళ్తాడు నీకు ఆ యోగ్యత లేదు కొంతమందికి సన్యాసం మీద ప్రీతి ఉంటుంది శోభనాభ్యాస అంటారు దాన్ని రిటైర్ అయిపోయాము అయిపోయాము లేకపోతే అవుతాము వాటెవర్ ఇప్పుడు ఇంట్లో ఉంటే సే పొద్దున్నే సంచి చేతికి ఇచ్చి కూరలు తీసుకురండి తీసుకురండి అది తీసుకురండి తర్వాత టెలిఫోన్ బిల్లులు కట్టండి ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టడం ఇవన్నీ మన డబ్బు వసూలు చేస్తూ ఎక్కలు కడుతూ ఇదంతా ఎక్కడ పడతాం వీటి నుంచి బయటపడి ఉపాయం ఏమైనా ఉందా ఉంది ఇక్కడ ఉంది అమెరికాలో లేదు ఇక్కడుంది అమెరికాలో ఎందుకంటే ఆ ఫ్లాట్ లేదు వాళ్ళకి సన్యాసం అనే స్లాట్ లేదు వాడు బతుకున్నంత కాలం వీళ్ళులో అవి కడుతూ డబ్బు సంపాదిస్తూ అలాగే బతకాల్సిందే అంటే కానీ ఇక్కడ ఆ స్లాట్ ఉంది సన్యాసం తీసుకోవచ్చు తర్వాత సన్యాసం తీసుకుంటే ఎవరో మహాత్ములు చెప్పినట్టుగా పాడపూజలు అవి కూడా ఉంటాయని ఓ బ్రాంత్ అల్టిమేట్ గా వల్ల ఒరిగి ఉండదు తెలియదు తెలియదని కొంత టైం పడుతుంది ఇది ఒక డార్ట్ తర్వాత శోభనాభ్యాసం తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే ఏవో వాక్యాలు వినపడుతూ ఉంటాయి ఆత్మబోధ తత్వబోధ అంటే ఏవో కొన్ని కొంత కొంత కొంత ఒకదులరీని వీడు గుప్పిట వీడి చిక్కబడతాడు సో బుగ్గన పెడతాడు కొంత ఒకలరీని బుగ్గన పెడతాడు అంటే ఆ ఒకలరీ సో ఇది ఇది ఈ ఒకదులది ఎలా ఉంటుందంటే మాట్లాడి మాట్లాడి మాట్లాడి దాని మీద ఒక రకమైన భావజాలము సంస్కారం నిర్మాణం అవుతుంది దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగుంటుందని అనిపిస్తుంది ఇక్కడి నుంచి చూసినప్పుడు రిషికేశ దేవభూమి పుణ్యభూమి గంగానదీ తీరము పవిత్రమైన వాతావరణము ప్రశాంతమైన వాతావరణము మాల తీసుకుని జపం చేసుకుంటూ ఉండొచ్చు భిక్ష చేసి బతకచ్చు పెద్ద విషయం నుంచి అని అనిపిస్తుంది దీన్ని శోభనాభ్యాస అంటారు ఫ్యాన్సీ ఫ్యాన్సీ షాపులు ఉంటారు ఫ్యాన్సీ దాంట్లో పడి వాడు కనుక సన్యాసం తీసుకున్నాడే దాన్ని చాలా కష్టపడిపోతాడు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ ప్రతిదీ ప్రాబ్లం ఈ శోభనాభ్యాసంతో కూడా మంచు కరిగినట్టుగా కలిగిపోతున్నాడు సో హీ ఇస్ నౌ స్టక్ విత్ ఎ స్టేటస్ హీ కెనాట్ సస్టైన్ ఆ పరిస్థితి వస్తుంది తెలుసు శ్రీకృష్ణుడికి తెలుసు అర్జునుడు యుద్ధరంగానికి వచ్చిన వాడు ఇక్కడ బేల బేల మనస్సుతోటి సన్యాసం పుచ్చుకుంటానంటే మీరు సన్యాసాన్ని నిర్వహించగలుగుతాడా యుద్ధాన్ని నిర్వహించలేనివారు సన్యాసాన్ని నిర్వహించగలుగుతాడా నిర్వహించలే ఒక వ్యక్తి మహాత్ముల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నేను సన్యాసం తీసుకుంటానండి అన్నాడు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను ఉద్యోగం చేస్తున్నాను ఇంకా ఎంతకాలం సన్నిస్తుంది మూడేళ్ళ సన్విస్తుంది ఇప్పుడు మరి సన్యాసంకి ఇప్పుడు సన్యాసం తీసేసుకుంటాను అంటున్నావు ఏమిటి అంటే ఇంకెందుకంటే సంపాదించేది చాలు సన్యాసం తీసేసుకుంటాను అంటే అప్పుడు మహాత్ములు అడిగాడు నీకు నీ బాస్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగాడు అంటే అవును ఉన్నాయి చాలా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అవును చాలా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఓకే నువ్వైతే ఏం చేస్తావంటే నీకు నేను సన్యాసం ఇస్తాను వెళ్ళిపోయి డ్యూటీలో జాయిన్ అయిపోయి మిగిలిన మూడు సంవత్సరములు అదే బాస్ దగ్గర శ్రద్ధగా భక్తిగా వినయంగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న నా దగ్గర దగ్గర అప్పుడు సన్యాసం ఇస్తాను అని చెప్పాడు ఈయన బయటకు వచ్చి ఇంకా అప్పుడు సన్యాసాలు ఎందుకు అనిపిస్తున్నారు సన్యాసాలు ఇప్పుడు కావాలి నువ్వు ఇప్పుడున్న జాబులో నీకున్న ఎన్ని ఆటంకాలు ఉన్నాయో వాటినన్నిటినీ నీవు అధిగమించి అక్కడే ఉండి అక్కడి నుంచి పారిపోవడం పనికిరాదు మళ్ళా అక్కడే ఉండి ఆ కష్టాలన్నీ ఎదుర్కొని ఆ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకుని నీకున్న ఆ ఇండ్యూరెన్స్ క్షమ సహన శక్తి దాన్ని నువ్వు నిరూపిస్తే అప్పుడు నీకు సన్యాసం ఇవ్వడానికి మీరు ఉంటుంది అంతేగాని బాసులో పనులు ఎవరిపోతున్నాం వద్దులే చాలు డబ్బు చాలు సన్యాసం పుచ్చుకుంటే బాగుంటుందనే ధోరణలో పారిపోయే ధోరణిలో సన్యాసానికి అర్హత ఉండదు ఈ అర్జునుని ధోరణి అని చెప్పి నేను శ్రీకృష్ణుడు నీకు సన్యాసం వద్దు అయితే అలా అని చెప్పేసి వెనకెళ్ళి అంత ఆలోచించుకుంటూ ఉద్యోగం చేయమని కూడా తప్పు మళ్ళా నీ కర్తవ్య కర్మని నిష్టగా చేసుకో అది కర్మయోగము అని కర్మైవ కర్తవ్యముక్తవా నువ్వు కర్మలే చేసుకో కర్మలే చేసుకోమన్నారు కదా అని అన్ని కామ్యకర్మల్ని వాటిని చేసుకుంటూ కూర్చోమని కాదు యోగ బుద్ధి కర్మయోగ బుద్ధిని పట్టుకో కర్మయోగం అనగానేమి సో కర్మయోగము అంటే కర్మజం బుద్ధియుక్తాహి ఫలం చెక్వా మనీషిణ చదివారు కదా మీరు శ్లోకం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం చెక్వా మనీషిణ అని వస్తుంది మనీషిణ మనస్సుపై నీవు నియంత్రణ పెట్టు మనస్సేమో పిచ్చి పిచ్చి కోరికలను అన్నింటినీ ముందుకు తోస్తూ ఉంటుంది అవన్నింటినీ కూడా నిరాకరించి మనస్సుపై మనస్సుని వశం చేసుకోవాలి కర్మ నుంచి పుట్టే ఫలాన్ని త్యాగం చేసేవి ఈశ్వరునికి నీవు నిష్కామంగా నీవు నీ కర్తవ్య కర్మని చేసుకుంటూ పో చేసుకుంటూ పోతే నీకు హృదయము పవిత్రమయ్యి నీకు ఆ సాంఖ్య బుద్ధికి యోగ్యత లభిస్తుంది అప్పుడు కర్మల్ని మానేసేయాలి కర్మలను ఎప్పుడు మానేయాలంటే కర్మలని చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు కర్మల్ని మానేయాలి ఎప్పుడు మానేయాలి మందు యొక్క అవసరం తీరిపోయింది అన్నప్పుడు మందు మానేయాలి అంతవరకు ఏం చేయాలి ముందు తీసుకోవాలి మందు తీసుకోవడం దేనికి ముందు మానేయడం కోసం అంతే కదా మందు తీసుకోవడం దేనికి ముందు మానేసి కూర్చోవడం కోసం అంతే కదండి మందు మానేసి కూర్చోవడం మన గోలు దానికోసం ఏం చేయాలి ముందు తీసుకోవాలి కర్మ నివృత్తి గోలు సాంఖ్య బుద్ధి కావాలంటే కర్మ నివృత్తి అది గోలు దానికోసం ఏం చేయాలి కర్మలని అనుష్ఠించాలి ఎవడు అనారోగ్యంగా ఉన్నవాడు మందు తీసుకోవాలి మందు మానేయాలంటే మందు తీసుకోవాలి నేను ఈ ట్యాబ్లెట్ నేను వేసుకోను అంటాడు పిల్లవాడు చేదుగా ఉంటుంది నేను వేసుకోను అంటాడు తల్లి ఏమంటుంది నాయన ఇదేను ఇంకొకటి రెండు ఉన్నాయి పొద్దున్న ఒకటి అంటే వేసేసుకోవాలి ఇంకా తర్వాత నువ్వు ట్యాబ్లెట్ అసలు దానికి వేసి నువ్వు చూడొద్దు అని చెప్తున్నావు చెప్తే మీరు పాపం ఆ సర్దుబాటు అయ్యి వేసుకుంటాడు ఆ వేళ పొద్దున్న ట్యాబ్లెట్ వేసుకుంటాడు సాయంకాలం వేసుకుంటాడు అక్కడ తర్వాత అక్కడ ఆ కోర్స్ పూర్తి అయిపోతుంది ఇంకా టాబ్లెట్ వేసుకోకంలేదు జ్వరం తగ్గిపోతుంది పర్ఫెక్ట్ కాదు ఇప్పుడే మానేస్తానంటే వాడికి జ్వరం తగ్గదు మళ్ళీ ఆ మందు వేసుకోవాల్సిన సమస్య ఇంకా ఎక్కువ అయిపోతుంది కూడా కాబట్టి సో నీవు యోగ బుద్ధిని ఆశ్రయించి మందు వేసుకున్నాం కదా ఇంకా ఎలాగైనా పర్వాలేదని పచ్చమవి మానేయకూడదు మళ్ళా బుద్ధి అంటే ఏమిటో చెప్తున్నా యోగ బుద్ధిని ఆశ్రయించి మేము కర్తవ్యకర్మానుష్ఠానం చేసుకో అని యోగ బుద్ధిని ఆ అర్జునునికి ఉపదేశించాడు అవునండి ఇది బాగానే ఉంది క్లియర్గా ఉంది కదా ఎంత క్లియర్గా చెప్తున్న రోజు అవునండి తర్వాత సాంఖ్య బుద్ధి ఉన్నవాడికి ఫలం ఏం చెప్పాడు నీకు డైరెక్ట్గా మోక్షం వచ్చేస్తుందని చెప్పాడు వేషా బ్రాహ్మీ స్థితి కర్మయోగ బుద్ధి గలవాడికి డైరెక్ట్గా మోక్షం వస్తుందని చెప్పాడా లేక చెప్పలేదు కర్మయోగానుష్ఠానం చేస్తే మోక్షం వచ్చేది అంతఃకరణం శుభ్రం అవుతుందంటే గిన్నెని ప్లేటు శుభ్రంగా కడుక్కుని తెచ్చుకున్నారనుకోండి ఆకలి తీరిపోతుందా తీరిపోతుంది మరి ఏంటి అతను కూడా ప్లేటు కడగడం ఎందుకు చేతులు కొడుక్కోవడం ఎందుకంటే తప్పు అవ్వాలనుకో ప్లేటు కొడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకుంటే అప్పుడు అన్నాన్ని వడ్డించుకుని తినడానికి యోగ్యత లభిస్తుంది అప్పుడు ఆకలి తీరుతుంది కాబట్టి ప్లేటు చెయ్యి కడిగేసుకున్నంత మాత్రాన ఆటలు తీరిపోతాయి కాబట్టి డైరెక్ట్గా కర్మయోగానుష్ఠానం చేత మోక్షం వచ్చేది కానీ సాంఖ్య యోగానుష్ఠానం చేత మోక్షం వచ్చేస్తుంది ఆ తేడా కూడా ఉంది కాబట్టి కర్మయోగము పరంపరయా మోక్షాన్ని ఇస్తుంది ఎంఎస్సీ చదివించే పిహెచ్డీ చదవడానికే చేయడానికి యోగ్యత లభించినట్టుగా అని ఇదంతా చెప్పాడు ఆ మాట ఎంత భాష్యకారులు నా తత ఏవా శ్రేయప్రాప్తిముక్తవాన్ నువ్వు కర్మానుష్ఠానము చెయ్యి యోగ బుద్ధితో అని చెప్పాడే కానీ దానివల్ల డైరెక్ట్గా నీకు మోక్షం వచ్చేస్తుందని మాత్రం చెప్పలేదు తత ఏవ శ్రేయస్ప్రాప్తిని నా ఉత్సవాన్ని నీవు కర్మాయోగానుష్ఠానం చేసుకో దానివల్లనే నీకు మోక్షం వచ్చేస్తుంది ఇంకా మరేమీ నీకు అక్కర్లేదు అనే మాట అనలేదు ఆయన జ్ఞాననిష్ట దగ్గరికి చెప్పేశాడు యషా బ్రాహ్మీ స్థితి మైనాం ప్రాప్త్య విముహ్యతి స్థిత్వాస్యావంతకాలోకి బ్రహ్మ నిర్మాణం వచ్చింది ఖచ్చితంగా చెప్పేశాడు నీకు మోక్షం లభించి వస్తుంది అని సాంఖ్యయోగానికి చెప్పాడు కర్మయోగానికి నీకు మోక్షం వస్తుందని చెప్పలేదు ఆ తేడా స్పష్టంగా ఉన్నది అంటే అర్జునుడు ప్రశ్న వేయడానికి హేతు అది అందుకోసం బిల్డప్ చేస్తున్నారు తదే తదాలక్ష్య పర్యాకులీూత బుద్ధి అర్జున వాచా ఇప్పుడు చూడండి పిహెచ్డీ నేను చేయాలని వచ్చాడు నువ్వు ఎంఎస్సీ చదువు తర్వాత పిహెచ్డీకి నీకు యోగ్య నేను అన్నా అంటే అప్పుడు వాడు కన్ఫ్యూజ్ కాలేజ్ అనుకోండి ప్రశ్న వేయడానికి అవకాశం ఉంటుందా ఉండదు సరేనండి నమస్కారం పెట్టి వెళ్ళిపోవడదు కన్ఫ్యూజ్ అయ్యాడనుకోండి సపోజ్ ఓ ప్రశ్న వేశాడు ఈ ప్రశ్నని బట్టి వాడు కన్ఫ్యూజ్ అయ్యాడా లేదా మీరు చెప్పండి నాకు ఇప్పుడు ప్రశ్న ఏమిటి వేసేటంటే నా గోల్ పిహెచ్డి అయితే మీరు నన్ను ఎంఎస్సీ చేయమంటారు ఏమిటండి అని ప్రశ్న వేశారు ఇప్పుడు వీడు కన్ఫ్యూజ్డా కాదా కన్ఫ్యూజ్ ఇప్పుడు అర్జునుని ప్రశ్నకి వాడు అర్జునుడు కన్ఫ్యూజ్డ్ కరుస్తాను అని మనకి స్పష్టం అదే ఆయన చెప్పింది విని ఏ లేకుండా శ్రీకృష్ణ నాకు అర్థమైంది సాంఖ్యబుద్ధి మోక్షాన్ని ఇస్తుంది కర్మయోగ బుద్ధి సాంఖ్యబుద్ధికి మనస్సుని తయారీ చేస్తుంది తద్వారా మోక్షం వస్తుంది నేను ఇప్పుడున్న స్థితిలో నాకు కర్మయోగ బుద్ధే కానీ సాంఖ్యబుద్ధికి అర్హత లేదు కాబట్టి నేను ప్రస్తుతం కర్మయోగ బుద్ధిని స్వీకరిస్తే సాంఖ్యబుద్ధిని భవిష్యత్తులో పొంది తద్వారా మోక్షాన్ని పొందుతాను థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అడ్వైస్ అని దండం పెట్టి వెళ్ళిపోవాలి కరెక్ట్నా కానీ వాడేం చేస్తున్నాడు నువ్వేమో నేను మోక్షం కావాలనేనంటే నాకేమో జ్ఞానాన్ని డైరెక్ట్గా బోధించేయకుండా నన్ను కర్మం చేయకుంటున్నావుందుకు అని అంటున్నాడు అంటే పడిపోయాడు గోతులో పడ్డాడు అంటారా లేదంటారా చూడండి అంత స్పష్టంగా వచ్చేసిందో దీన్ని కన్ఫ్యూజ్ చేసేసి జనాలు దీన్ని దీని మీద పేజీలకు పేజీలు పుస్తకాలకు పుస్తకాలు రాసిస్తారని తప్పిస్తే ఈ కన్ఫ్యూజన్ మాత్రం సెటింగ్ ఎందుకంటే ఈ ఒక్క పారాగ్రాఫ్ దో రూమ్ ఉంటే అన్ని కన్ఫ్యూషన్స్ సెటిల్ అవుతాయి అది వ్యాస్టింపు వ్యాస్ట తదే తదాలక్ష్య శ్రీకృష్ణుడు చెప్పినటువంటి వచనాలని విని అర్జునుడు పర్యాకులీభూత బుద్ధి సో చెకమక పడిన బుద్ధి గలవాడు వాడు చెక్కమక పడిపోయాడు ఏంటంటే నేను మోక్షం కావాలంటే నన్ను కర్మ చేయమంటాడు ఏమిటి ఓ పక్కనేమో కర్మ చేస్తే మోక్షం కాదు జ్ఞానం వల్లనే మోక్షం అని చెప్తున్నాడు నేను మోక్షమే కావాలన్నాను మళ్ళీ నన్ను మాత్రం నువ్వే చేయమంటున్నాడు ఏమిటి ఇలా బా అని కంగారుపడ్డాడు కంగారు ప్రశ్న వేస్తున్నాడు ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే కథం భట్టాయా శ్రేయోర్థినే సాక్షా సాధనం సాఖ్యబుద్ధినిష్టా శ్రవయ్య మాం కర్మణి కర్మీ దృష్టాదృష్టానే దృష్టానే దృష్టాని అలాగే చెప్తాను దృష్టానేకానుథయుక్తే పారంపర్యే అనైకాంతిక శ్రేయప్రాప్తిఫలే నియుజ్యాది ఇక అర్జునుని ప్రశ్న నేను ఒకసారి దృష్టాంతం నేను చెప్పిన దృష్టాంతం చెప్పి అప్పుడు ఈ ప్రశ్న చెప్తాను నేను విద్యార్థి పిహెచ్డీ గోల్ కలవాడికి నా దగ్గరకు వస్తే ఎంఎస్సీ చదువుకోవాలని చెప్పాను బిఎస్సీ చదివి వచ్చాడు వాడు అప్పుడు వాడు అంటాడు ఏమిటిది పిహెచ్డీ గొప్పది అని ఆయనే అంటున్నాడు పిహెచ్డీ చేసినట్లయితే చాలా మంచిది కూడా ఆయనే అంటున్నాడు ఓవైపున అలా చెప్పి ఆ గోల్ కావాలని నేను ప్రేమగా అడుగుతుంటే నన్ను ఆ డైరెక్షన్లో పంపించడం మానేసి డైరెక్ట్ గా పిహెచ్డీ తోటి సంబంధం లేని ఎంఎస్సీలోకి వెళ్ళమని అంటాడేమిటినా అని వాడు అనుకున్నాడు కన్ఫ్యూషన్ అంటే మరి అలాగే ఉంటుంది కన్ఫ్యూషన్ వ్యాఖ్యానం చేస్తున్నానండి మరో మరోటను ఐఎం ఎక్స్ప్లెయినింగ్ ది నేచర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అర్జునుడు కూడా అలాగే అంటాడు నేను భక్తుడిని ప్రేమగా వచ్చాను భక్తాయ తర్వాత శ్రేయోర్థినే నేను మోక్షం కావాలని అడుగుతున్నా నాకు మోక్షం కావాలి నాకు స్వర్గాలు అక్కర్లేదు మోక్షమే కావాలని అడుగుతున్నా స్వర్గం కావాలంటే పోనీ యుద్ధం చేసి మరణిస్తే స్వర్గానికి లభిస్తుంది వెళ్ళబోయని అలా చెప్పచ్చు నేను స్వర్గం అడగట్లేదు మోక్షాన్ని అడుగుతున్నా మోక్షాన్ని అడుగుతున్నప్పుడు భక్తుడనైనప్పుడు నాకేం చెప్పాలి సాక్షాత్ శ్రేయ సాధనం చెప్పాలి డైరెక్ట్గా మోక్షం ఇచ్చే సాధనం ఏదో చెప్పాలి అంటే జ్ఞానం అనమాట అది చెప్పాలి పైగా ఆయనే అన్నాడు కూడా సాంఖ్య బుద్ధినిష్టాం శ్రావయిత్వ సాంఖ్య బుద్ధిని మీరు గట్టిగా పట్టుకుంటే వివేక బుద్ధిని ఆత్మజ్ఞానం ఉదయం చేస్తుంది తద్వారా మోక్షం లభిస్తుంది అని పెద్ద పురాణం ఆయనే వినిపించాడు శ్రావయుగా వినిపించాడు నేను మోక్షమే కావాలని భక్తుణ్ణి కూడా కానీ నాకేం చెప్తున్నాడు మాం కర్మని నియోజ్యాత్ నన్ను మాత్రం కర్మని చేసుకోని నియోగిస్తున్నాడు కొన్ని కర్మ గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి దృష్ట అనేక అనర్థ ఫలియుక్తే ఆయన ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కర్మ గురించి దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని ఇంకా ఉంది కూడా ఇది గడచినది హే ధనంజయ బుద్ధియోగము అంటే సాంఖ్య బుద్ధియోగము కంటే ఈ కర్మ అంటే ఫలయుక్తమైన ఫలం కోసం చేసే కర్మ దూరైన అవరం బాగా తక్కువ స్థాయిలో ఉన్నది ఇట్ ఈజ్ బిలో వెరీ మచ్ బిలో అని చెప్పారు తర్వాత కర్మ గురించి చెప్తూ మీరు కర్మ చేశారు స్వర్గాన్ని కోరి పుణ్యకర్మ చేశారు చేస్తే మీకు స్వర్గం లభించారు స్వర్గంలో ఏమవుతుంది ఈ పుణ్యకర్మ చేసి పొందిన స్వర్గంలో ఉండే ఇబ్బందులు చెప్తున్నా స్వర్గంలో ఉండే సుఖం ఏదో తెలుస్తూనే ఉంటుంది స్వర్గంలో సుఖాలుమో భోగాలు ఇవే ఉంటాయి ఇబ్బందులు ఏముంటాయంటే సాతిశయత్వము అనే ఇబ్బంది ఒకటి ఉంది మీరు ఇప్పుడు ఎలాగంటే మిలియన్ ఐదు ఒకడు పార్టీకి వెళ్ళాడు పార్టీ పార్టీకి వెళ్ళాడు ఎందుకంటే మిలియన్ ఐదు అంటే మిలియన్ లక్షాధికారులు వెళ్ళాడనమాట కానీ ఆ పార్టీలో అందరూ పోటీస్ పెరలేరు వీడు ఎలా ఫీల్ అవుతాడు ఏడు మొహం పెట్టుకుని బయటకు వస్తాడు దీన్ని సాక్షిశయత్వము ఉంటారు స్వర్గానికి వెళితే వీడి పరిస్థితి అలాగే ఉంటుంది స్వర్గంలో వీడు తప్ప అందరూ హయ్యర్ పొజిషన్స్లో ఉంటారు చాలామంది వాళ్ళకు చూసి ఏమిటో ఏ పుణ్యమో ఎంత పుణ్యమో చాలా కడుపు కట్టుకుని వాళ్ళని హోమాలజీ చేశాం అయినా ఇంతే లభించింది అని వీడు బాధపడతాడు అప్పుడు ఇంకోటి చూసి నువ్వు చేసిన హోమాలు కంటే ఎక్కువ చేశాను అయినాను నువ్వాల ఏమైనా పెట్టుకోకుని వాడు అనుకోండి అయ్యో వీడికి ఎంత అహంకారమో మళ్ళీ వీడు అనుకుంటాడు సో ఈ సాతిశయత్వమోనే దోషం ఉంటుంది ఒకటే రెండో దోషం ఏంటో తెలిసినా ఈ పుణ్యం అంతా ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు ఉంది అనే సంగతి తెలుస్తూ ఉంది ఖర్చు నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వీడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చి మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకోండి ఎగ్జిబిషన్లో ఖర్చు పెడుతున్న బండి భయమే నైవ అయిపోతుందేమో ఈ విధంగా కర్మ అయితే మంచి కర్మే దానివల్ల వచ్చిన ఫలం కూడా బాగానే ఉంది కానీ దాంట్లో అనేక అనర్థములు వీడి ఉన్నాయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు వీడు తెలుసుకున్నాడు అటువంటి కర్మలోకి నన్ను వీడు పంపిస్తున్నాడు తర్వాత కర్మ వలన మోక్షము లభించునా అని అడిగాను అనుకోండి సపోజ్ ఎస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కర్మ వల్ల మోక్షం లభిస్తుందా అలా అయినట్లయితే దాన్ని ఏమంటారంటే ఐకాంతిక శ్రేయప్రాప్తి ఫలము అని అంటారు శ్రేయస్సు అంటే మోక్షం మోక్షమును పొందుతానే ఫలము ఉన్నది ఎలా ఉండాలి హండ్రెడ్ ఉండాలి ఎక్సెప్షన్స్ ఉండకూడదు అటువంటిప్పుడు దాన్ని ఏమంటారు ఐకాంతిక ఐకాంతిక అంటే అపవాదములు లేని ఎక్సెప్షన్స్ లేని అంటే ఖచ్చితమైన నూటికి నూరు పాళ్ళు కర్మ మోక్షాన్ని ఇస్తుందా అంటే నో అనైకాంతిక శ్రేయప్రాప్తి ఫలే అనైకాంతిక కర్మ మోక్షాన్ని ఇస్తుందా నో డైరెక్ట్గా మోక్షాన్ని ఇస్తుందా నో ఇండైరెక్ట్గా మోక్షాన్ని ఇస్తుందా నో పారంపరీయ నాపి మరి ఇంకెలాగండి కర్మ నువ్వు కర్మని కర్తృత్వ భావన ముందు నిష్కామంగా చేయాల్సి ఉంటుంది దేవుని నిష్కామంగా కర్మ ఎలా చేస్తాము ఇంటికి వెళ్ళిదా మోక్షాన్ని పడు ఓకే నిష్కామంగానే చేస్తాం నండి ఇంక మాకు ఏ కోరికలు వద్దు ఏదో ఇంకా కోరికలను చంపుకుని ఉంటారు అలాగే ఉంటారు అంటే మళ్ళీ అది కూడా బాధే దాంట్లో కోరికల్ని విధిలిపెట్టడంలో ఫ్రీడమ్ ఉందని తెలుసుకోవడం కూడా ఎరగరు జనులు సరే కోనలేని కోరికలను చంపుకుని కర్మల్ని చేస్తాం అదిగో మళ్ళీ పొరపడుతున్నారు కర్తృత్వాన్ని కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది అబ్బో ఇది మా వల్ల కాదు కోనలేని కర్తృత్వాన్ని కూడా విడిచిపెడతాం కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది అంటే ఇంక నేను అనే అహంకారం అనేది ఉండకూడదు అది ఎలాగండి అక్కడ కూడా మీరు పొరబడ్డారంటే పారంపర్య నాపి ఖచ్చితంగా మోక్షాన్ని ఇస్తుందని చెప్పడానికి ఇటువంటి కర్మ మార్గంలోకి నన్ను పంపిస్తున్నావా అనేకాంతికమైన ఫలము అనేకములైన అనర్థాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తూనే ఉంది దృష్ట అటువంటి కర్మ మార్గంలోకి నేను వెళ్ళాలా నాకు కావాల్సింది మోక్షమా ఎందుకు ఇలా చెప్తున్నాడు ఈ శ్రీకృష్ణుడు అని మీడు ప్రశ్న అడిగాడు ఈ ప్రశ్నలో వివేకం ఉందా కన్ఫ్యూషన్ ఉందా కన్ఫ్యూషన్ ఉందా ఆ ప్రశ్న వాడు అడగకూడదు చాలా మంచి ప్రశ్న వేసేదని ఎవడైనా అన్నాడంటే పడిపోయాడంత వాడు ఎందుకంటే వృత్తికారాదులు అలాగే అన్నారు ఎందుకంటే వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా ఉంది ప్రశ్న శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా లేదు అర్జునుడు వేసిన ప్రశ్న వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా ఉండేది అంటే వాళ్ళు పూర్వపక్షీయులు అయిపోయినారంటే విషయం తెలియక పూర్వపక్షీయులైతే అంటే మీరు అనొచ్చు ఏమండీ మీరు నిన్న రాక మొన్న వచ్చి ఏదో కొద్దిగా సంస్కృతం చదివి ఉత్సకారావుల విషయం తెలియదనేస్తున్నారే అని అనొచ్చున్నారు అలాగేలాగా ఇక్కడ నాటి టాక్ లైఫ్ శాస్త్రము దర్శనము అనేది ఆ ఒక విషం ఉంటుండే ఆ విషను ఉండడమే ముఖ్యం కానీ నఖలు వయ తేజస్వ హేతు ఇప్పుడేగా మీరు చదివారు ప్రాచీన ప్రాచీన కాలంలో ఏదో చెప్పాడు కదా అని సత్యమైపోతుందండి సంస్కృత శ్లోకం చదివి ప్రమాణం అంటే ఎప్పుడు పూర్తుంది కింభో శ్లోకా సో అలా కాదు విషను ఉన్నప్పుడు ఆ విషన్ని బట్టి ఇదిగో ఈయన చెప్పింది తప్పు ఈయన చెప్పింది కరెక్ట్ గా ఉంది అని ఆ చెప్పిన వాడు వెయ్యి సంవత్సరాల క్రితం చెప్పినా తప్పు చెప్పాడని తెలుస్తూ కాబట్టి అది లెక్క కాదు అది పాయింట్ కాదు కొంతమంది అలాగంటే పాయింట్లో పోతారు ఏంటండి మీకు బాగా తెలుసేటండి మీకంటే ఆయన పదేళ్ళ పెద్దవాడు యాభై ఏళ్ళ పెద్దవాడు నేను నిన్న కాక మొన్న సన్యాసం ఉన్నారు ఆయన యాభై ఏళ్ళ నుంచి సన్యాసి మీకంటే ఆయన బాగా తెలుస్తుంది కానీ ఆయన మీకు బాగా తెలుసా అన్నాడు అనుకోండి ఇప్పుడు ఎదుం వాట్ టు సీ అండ్ వాట్ నాట్ టు సీ హీడ్ చూడాల్సిందే అది కానే కాదు వయస్సు కాదు ఆకారము కాదు దితంగా ఉన్నాడని అది కాదు చూడాల్సిందే చూడాల్సింది శాస్త్రమే శాస్త్రము అందరూ నిష్ట చూసుకోవాలి కాబట్టి సో ఎనీవే సో ది పాయింట్ ఈస్ అర్జునుడు ఈ విధంగా కర్మ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి ప్రశ్న వేస్తున్నాడు వృత్తికారాదులు అర్జునుని కోవకి చెందిన వారే ఆ నేను ఇది చెప్పగలుచుకున్నాను ఏమన్నా అంతటి పండితులే అన్ని శాస్త్రాలను చదివారు గ్రంథాలని రాశారు పైగా ఒకటి గ్రంథాలు రాసి జనం మీద పారేస్తారా గ్రంథాలను కూడా నిర్మాణం చేస్తారే వారు కూడా కన్ఫ్యూజ్ అయ్యారా ఎస్ వాయి దానికి కారణం ఒక్కటే చూడండి మనిషి ఏం చేస్తాడంటే ఒక భావజాలాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఆ భావజాలానికి బందీ అయి ఉంటాడు కాన్సెప్చువల్ ప్రెజెన్స్ అంటారు మనుషులు ప్రెజెన్స్లో బతుకుతూ ఉంటారు ప్రెజెన్ అంటే బందీల బందీఖానాల్లో బతుకుతూ ఉంటారు ఏమిటా బందీఖానా ఏమిటి అంటే వాడి మనసులో నాటుకొని ఉన్న భావజాలమే వాడి బందీఖానా వాడి బందీఖాన దాంతో బతికిస్తూ ఉంటారు అలాగే మనకు చాలామంది కనపడుతుంది ఈ వృత్తికారాదులు వీళ్ళు ఉన్నారే వీళ్ళ వేదాన్ని బాగా ఇమల నుంచి అమలు దాకా వల్లించుంటారు ఈ వేదంలో తొమ్మిది నుంచి తొంభై ఐదు శాతం అంతా కర్మకాండే ఆ కర్మలన్నీ కామ్య ఫలాల్ని చెప్తూ ఉంటాయి చాలా నిరంతరంగా సాగుతూ ఉంటాయి నేను మొన్న అవన్నీ లిస్ట్ చేసి ఆ లిస్ట్ చదివి వినిపించాను ఎక్కడో క్లాస్లో అది విని వాళ్ళు ముక్కు అమ్మ బాబు ఇన్ని కామనలు ఇన్ని కర్మలు సో ఈ విధంగా కర్మాకారణ అంతా కూడా కామనలతోటి కామనలను తీర్చుకునే కర్మలతోటి నిండి ఉంటుంది అదంతా చదివి చదివి చదివి దాన్ని బాగా బుర్రకెక్కించుకుని దాన్ని జీవితంలో అనుభవం అనుభవం దాన్ని ప్రాక్టీస్లో కొద్ది గొప్ప పెట్టేసేపటికి వారికి ఏమవుతుందంటే ఆ సంస్కారము అది ఇంగు మూట కట్టిన వస్త్రానికి ఆ ఆ కర్మ సంస్కారం పట్టేసుకుంటారు వాడు మీ దగ్గరికి వచ్చి మీరు సాంఖ్య బుద్ధి ఆత్మకర్త కాదు అని చెప్పారనుకోండి అది వాడు అప్రిషియేట్ చేయలేడు అప్రిషియేట్ చేయలేడు జనం వచ్చి నాలుకంతా చేదుగా వాడికి లడ్డు పెడితే వాడికి దాని గురించి తెలియదు అలా అయిపోతుంది వాడికి అందరూ ఈ వృత్తికారాలు అందరూ ఎందుకు ఈ దోషం పూర్వంలో భర్తృప్రపంచాచార్య అని ఉన్నారు ఆయన ఒక్కరే వృత్తికారులు ఆయన అనుయాయులు చాలా మంది ఉన్నారు ఆయన వృత్తి రాశారు వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆ వృత్తి ఆయన ఎలా రాస్తారంటే ఆ కర్మ సంస్కారానికి అనుగుణంగా రాస్తారు జ్ఞానము కర్మ కలిసి ఉండాలన్నట్టుగా రాస్తారు మీరు చూశారు కదండి జ్ఞానకర్మ సముచ్చయవాదం తైత్రి ఉపనిషత్ లో చెప్పాను సముచయవాదానికి ఖండ కాబట్టి ఆ సముచ్చయవాదాన్ని చెప్పిన ఆయన వృత్తి కారణం ఆధునిక కాలంలో ఆధునిక కాలంలో అంటే శంకరుడు తర్వాత జ్ఞానకర్మ సముచ్చయవాదాన్ని గట్టిగా చెప్పిన వాళ్ళు రమాను వీళ్ళందరూ వృత్తికారులు రమణ కొత్తగా చెప్పిందని లేదు వృత్తికారుల కొంచెం నామం పెట్టి చెప్పారు వృత్తికారులు నామం పెట్టలేదు ఈ నామం పెట్టారు నామం జోడిస్తే అదొక శోభ కదండి నామం పెట్టలేదంటే మనిషికి అలంకారం అవుతుంది విష్ణువు అలంకార ప్రియ విష్ణువు అలంకార ప్రియు ఈ అలంకార విష్ణు విష్ణు అలంకార ప్రియుడు నువ్వు ఇవ్వడం చూసి చెప్పొచ్చావా అంటే ఎలాగ అనుకుంటారు విష్ణుహో అలం ఈ రీది అలంకారం అంటే ఇష్టం విష్ణుహో భోజనప్రియ విష్ణు భోజన సో ఎనీవే ఎనీవే సో కర్మ సంస్కారం ఉన్నవాడు ఆ రకంగా దాన్ని ట్విస్ట్ చేసి రాస్తాడు కాబట్టి అది పద్ధతి కాదు శాస్త్రీయమైనటువంటి సంస్కారం కాబట్టి మనుష్యులు కాన్సెప్షువల్ ప్రిజన్స్లో బతుకుతూ ఉంటారు భావజాలానికి బందీలే బతుకుతారు చలం మనం రచితుండేవాడు ఆయన యమునల్లో నాస్తిక సాహిత్యాన్ని బాగా రాశాడు ఆయన పెద్ద రమణాశ్రమంలో చేరి అక్కడ ఆధ్యాత్మిక జీవనం గడిపారు ఆయన అడిగారు అంటే గర్బెట్ని నేను పూర్తి చేయట్లేదు ఊరికే నేను విన్నదేదో చెప్తున్నాను సో ఏమిటండి అప్పుడు మీరు ఇలా అన్నారు కదా ఇప్పుడు అంటున్నారు అప్పుడు అన్నప్పుడు ఆ భావాలు అలా ఉండిపోయి ఇప్పుడు ఆ భావాలు సడలేయి కొంచెం అని చెప్పి ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పారు కాబట్టి మనిషి భావానికి బందీ అయి బతికిత ఇప్పుడు నక్సల ఇట్లనే అడవిలోకి వెళ్ళిపోయి నానా కష్టాలు పడుతూ ఉంటారు ఎంతో కష్టపడతారు తిండి తిప్పలా ఉండవు అంత కష్టం పడి ఇట్లా దానికి వెనకాల ఉండేటువంటిది ఏమిటంటే భావం భావానికి బందీ బాగా కష్టాలు పడుతూ ఉంటాడు సమాజ జీవనానికి వ్యతిరేకంగా ఉంటాడు ఒక మనిషిని హింసించటానికి కూడా వెనుకాదు హింస హింస కోసం జైలే అక్కర్లా పోలీసే అక్కర్లా హింస చేయటం కష్టం కదా ఇంకొక మనిషికి హింస చేయటం అన్నది చాలా కఠినమైన విషయం మన హృదయంలో సహజంగా ఉండే ప్రేమ కరుణ అనే లక్షణాలను చంపేసుకుంటే కానీ ఇంకో మనిషిని హింస చేయలేదు అవన్నీ చంపేసుకుంటాడు ఎలా చంపుకుంటాడు అంటే ఇక ఈ భావ బలంతో కంపేసుకుంటాడు తర్వాత హింస చేసినట్లయితే పోలీసులు పట్టుకుంటే జైల్లో పెడతారనే భయం ఉంటుంది ప్రతి వాడికి పోలీసు భయం ప్రతి వాడికే ఉంటుంది పోలీసులకి తప్ప మిగతా వాళ్ళందరికీ పోలీసు భయం ఉంటుంది ఆ పోలీసు భయం కూడా ఉంటుంది వాడి ప్రతివాడికే ఉంటుంది కానీ ఆ భావ బలంతో ఆ పోలీసు భయాన్ని కూడా చంపేసుకుంటాడు జైల్లో పెడతారేమో అనే భయాన్ని కూడా చంపేసుకుంటాడు చంపేసుకుని ఆ భావావేశంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటాడు కాబట్టి మనుషులు నేను ఉంటే మీకు మంచి చెడులోనే ప్రసక్తం కాదు దృష్టాంతమే కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే భావజాలానికి బందీ అయి ఉంటారు ఏమన్నా మీకు ఒక్కడే మాడుకుంటా భావజాలము ఎన్నటికీ సత్యము కాజాలము సత్యం ఎప్పుడు కాన్సెప్ట్ కాదు ఐడియాస్ కాన్సెప్ట్స్ మోషన్స్ ఏ కెన్ నెవర్ బి ది ట్రూ నెవర్ నెవర్ ఎందుకంటే ఒక శబ్దంతో వర్ణించి మనస్సుతో ఊహించి మీరు చెప్పింది సత్యం ఎలా అవుతుందండి సత్యం మనస్సుకినూ వాకి అతీతమైన మీద కాబట్టి ఇన్సిడెంటల్ అవుతుంది తప్పిస్తే సత్యం ఎలా అవుతుందో ఇది ఓన్లీ ఇన్సిడెంటల్ దట్ సార్ కాన్సెక్ట్ ఆ కాంటెక్స్ట్కి అది కనుకొస్తుందంటే అంతేకాని పరమ సత్యము అనేటువంటి ధోరణిలోకి రాదది కాబట్టి ఈ వృత్తికారాదులు ఈ భావజాలానికి బందీ అయ్యి వాళ్ళు శాస్త్రాన్ని ఇట్లా క్విష్టి చేస్తూ ఉంటారు అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడు అని ఒక్క మాట చెప్పేస్తే సరిపడుతుంది అలా కాదు అర్జునుడి ప్రశ్నలో గుణాన్ని చూస్తారు అర్జునుడి ఏదో రకంగా గుణాన్ని చూస్తారు యుక్త పర్యాకులభూత భావ అర్జునస్ తదనురూపస్థ ప్రశ్న ఇది అర్జునుడు తెకముక పడ్డాడు ప్రయాకులభూత భావ అర్జునస్ భావ అంటే బుద్ధి అర్జునుని బుద్ధి బాగా తెకముక పడి అలా అవ్వచ్చా అవ్వకూడదా అవ్వచ్చు యుక్త కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని రూల్ ఏమైనా ఉందండి అలాగంటే రూల్ ఏమైనా ఉండదు నో బడీ షుడ్ బి కన్ఫ్యూజ్ అలాంటి రూల్ ఉండదు అర్జునుడు వాడే ఎక్కడి నుంచైనా దిగొచ్చాడా ఏమీ ఈ మేబీ ఏ గుడ్ ఆర్చర్ ఆత్మజ్ఞానము దగ్గరికి వచ్చేప్పటికీ కర్మాజ్ఞానము ఆ అంశం దగ్గరికి వచ్చేప్పటికీ కన్ఫ్యూజ్ అయ్యాడంటే మహామహులే కన్ఫ్యూజ్ అయ్యారు అర్జునుడెంతటి వాడు కన్ఫ్యూజ్ అర్జునుడు మనమే అర్జునుడు ఎప్పటివాడు ఒక అర్జునుడే కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యడం కన్ఫ్యూజ్ కారాదు అని ముందే మీరు నిర్ణయం చేసి కూర్చున్నారనుకోండి దాంట్లో ప్రమాదం ఉంది ఏదో తెలుసినా ప్రమాదం కాబట్టి అర్జునుని ప్రశ్న కరెక్టే అని చెప్పాల్సి ఉంటుంది అర్జునుని ప్రశ్న కరెక్టే అయితే దాని అర్థం ఏంటో తెలుసినా దాని అర్థం ఏంటంటే కర్మ అనవసరం కర్మయోగం అవసరం సాంఖ్యానికే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా లేకపోతే కర్మ వల్ల కూడా మోక్షం వస్తుందనో లేకపోతే కర్మని సాంఖ్యానికి జోడించాలనో ఎవెవో మీకు కన్ఫ్యూషన్స్ వస్తాయి ఎందుకంటే వన్ ఆఫ్ దమ్ ఈజ్ రాంగ్ సింపుల్ గా అర్జునుడు కన్ఫ్యూజ్ అయినాడు అని అర్థం చేసుకుంటే సర్పడు అర్జునుడు అంతటి వాడు కన్ఫ్యూజ్ అయితే అలాగే ఉండొచ్చు ఎవరైనా కన్ఫ్యూజ్ కావచ్చు అర్జునుడు అంతటి వాడు ఇంతటి వాడు అర్జునుడు కన్ఫ్యూజ్ అయినాడు ఓవర్ అంచేతనే కన్ఫ్యూషన్ కి తగ్గట్టుగానే ఉంది ఆయన ప్రశ్న సదను రూప జాయసీ చేత్యాది శ్రీకృష్ణుడు ఎప్పుడో కర్మకంటే జ్ఞానం గొప్పదని చెప్పలేదు కర్మ యొక్క పరిధి వేరు జ్ఞానం యొక్క పరిధి వేరు అలా చెప్పడం సో రెండు రెండు సమాన స్థాయిలో ఉంటే కంపేర్ చేస్తారు కానీ ఒకటి లో స్థాయిలో ఉండే ఒకటి హై స్థాయిలో ఉంటే కంపేర్ చేయరు ఎలా ఉందంటే విమానము బస్సు కంటే వేగముగా వెళ్ళును అని అలాగంటది సందర్భం కాదు బస్సు కంటే వేగంగా మోటార్ సైకిల్ వెళ్తుందని అలాగేదో చెప్పాల్సి ఉంటుంది కానీ విమానం ఎలాగో వేగంగానే వెళ్తుంది అది పాయింట్ కాదు అలా కంపేర్ చేయకూడదు అర్జునుడు అలా కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు అని అలా కంపేర్ చేసి మాట్లాడేదంటే అర్థం కర్మని జ్ఞానాన్ని ఒకే గాట కట్టేసి మాట్లాడుతున్నాడు అర్జునుడు ఆ పొరపాటు చేయకూడదు అలాగే ఒకే స్థాయిలో వాటిని నిలబెట్టబట్టే ఆ ప్రశ్న ఉదయించింది ఆ పొరపాటు అర్జునుడు చేశాడు అర్జునుడితో పాటు వృత్తికారాదులందరూ అదే పొరపాటు చేశారు రెండింటినీ ఒకే స్థాయిలో నిలబెట్టి మాట్లాడతారు రెండు మనకు అవసరమే రెండు ఒకే స్థాయిలో నిలబెట్టి రెండు మనకు అవసరమేంటే అది ఏమన్నమాట అది బస్సులోనూ విమానంలోనూ ఏకకాలంలో ప్రయాణం చేయటం సాధ్యమవుతుందా అది సంభవం కాదు ప్రశ్నోపకరణంచ వాక్యం భాగవతం యుక్తం యథోక్త విషయ విభాగే శాస్త్రే ఓహో విభాగ విషయ శాస్త్రే ఇట్స్ ఓకే విషయ విభాగే అన్నా విభాగ విషయన్నా కుదురుతున్నాయి బౌగ్రీ సమాజంలో ఇటువంటి తల్లకిందుల అర్జునుని ప్రశ్న యుక్తి అర్జునుని ప్రశ్న తప్పేం లేదు కన్ఫ్యూషన్ ని ప్రకటిస్తూ ఉన్నది ఆ ప్రశ్న ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ మిక్స్ ప్లేస్ బికాజ్ ఈజ్ కన్ఫ్యూజ్ మరి శ్రీకృష్ణుని సమాధానం ఉపకరణం అంటే సమాధానం ప్రశ్నోపకరణం ప్రశ్నకి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం భాగవతం భాగవతం అంటే భగవాను చేత చెప్పబడిన ప్రశ్నస్య ఉపకరణం ప్రశ్నకి సమాధానం ఏదైతే ఉందో అది కూడా యుక్తంగానే ఉంది అది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఆయన ఏం చెప్పబోతున్నాడంటే ఇంతకుముందు విభాగం చేశాడు చూడండి అదే మళ్ళీ దౌరాయిస్తాడు సో మళ్ళీ అదే సాంఖ్య సాంఖ్యే బుద్ధి అని చెప్పాడు అక్కడ బుద్ధి యోగే త్రిమాంశ గుణం ఇక్కడ మళ్ళీ ఏమని చెప్తారంటే ద్వేనిష్టే అని మళ్ళీ మొదలు కాబట్టి వీడు కన్ఫ్యూజ్ అవడము బానే ఉంది ఆ కన్ఫ్యూషన్ నివారణ చేసే సమాధానం శ్రీకృష్ణుడికి చెప్పడము వివే కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు వివేకం చేయాలి సమాధానం కన్ఫ్యూషన్ లో ఉన్నవాడికి వివేకం చేయాలి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ పెంచకూడదు స్వయం కన్ఫ్యూజ్డ్ పరాణ్ కన్ఫ్యూజ్డ్ అయితే అని కొంచెం సహజ చేస్తూ ఉంటారు తాను కన్ఫ్యూజ్డ్ తనకేమో అవగాహన ఉండదు ఊరికే గడబిడ చేసేస్తూ ఉండడం గడబిడ చేసేసి సో ఇప్పుడు కూడా పాయింట్ మిస్ అయిన వాడు చాలా గడబిడ చేస్తాడు చాలా కర్మలు చేసేస్తాడు చాలా మాటలు మాట్లాడేస్తాడు చాలా హడావిడి చేసేస్తాడు దాంతో పాయింట్ మిస్ అయ్యాము అనే విషయం కప్పు పడిపోతుంది తనకి తనకే కప్పు పడిపోతుంది ఊళ్ళో వాళ్ళకే కప్పు పడిపోతుంది సో స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయితే అలా నడుస్తూ గతానుగతికో లోకా ఇది ఒక పెద్ద సముద్రం ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది అంటే లోకంలో ఉంది చాలా ఘోరంగా ఉంది పీపుల్ ఆర్ హైలీ మిస్లేడ్ హైలీ మిస్లీడింగ్ అయితే ఊకర్ మిస్లీ మీరు అంగర్స్ యూఆర్ ప్రిపేర్ టు బి మిస్లేడ్ అయి కానీ ఎన్నిబడి కూడా ఇరవై శాతం వడ్డీ ఇస్తాము అంటే ఎవరో వెళ్ళి డపా డిపాజిట్ చేసాం ఆ మోసపోయేవాడు మోసపోయినప్పుడు కొత్త వాడు దగ్గర పడుతుంది ఇట్ కంటిన్యూస్ ఇది కంటిన్యూస్ మనిషి ఇప్పటికి కూడా మోసపోవడానికి సిద్ధంగా ఉంటాడు ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ చేంజెస్ ఇప్పటికే మోసపోతుంది అంట కాబట్టి ఇదొక మహా వ్యామోహం అంటే సంసారం మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారని దక్షిణామూర్తి అనుగ్రహం ఎవరికి వారికే ఆ వ్యామోహం తొలగుతుంది కానీ మిటవాళ్ళు దాంట్లో కూడా అలా పుట్టూ ఉంటారు ఎనివే సో భగవాను యొక్క ఆ సమాధానము విషయ విభాగమును చేసి చెప్పే సమాధానం ఎంత కరెక్ట్గా ఉంటుందంటే ఆ సమాధానం ఏదో శంకరుల వ్యాఖ్యానం కోసమే చెప్పినట్టుగా ఉంటుంది సమాధానం ఎలా ఉంటుందంటే లోకేష్మిన్విధ నిష్ఠ పురాక్తమయానక అని అలా ఉంటుంది కాబట్టి అర్జునుడు కన్ఫ్యూజ్ అయి ప్రశ్న బాగానే ఉంది ఆ కన్ఫ్యూషన్ నివారణ చేసే విధంగా వివేకపూర్వకమైన భగవాను సమాధానం కూడా చాలా ఉన్నది ఇది ఇది సిద్ధాంతం ఇంతవరకు మనం సిద్ధాంతం చెప్పేసాం దీని మీద పూర్వపక్షం వస్తోంది కే కొందరు ఉన్నారు ఈ కొందరు ఈ కొందరు గురించి ఎందుకంటే సిద్ధాంతం చెప్పారు కదా అంటే మరి ఆ కొందరు మిస్లీడ్ చేసే సందర్భం ఉంది కనుక వాళ్ళు ఏ విధంగా మిస్లీడ్ చేస్తున్నారో అటువంటి పొరపాటు అభిప్రాయం మనకు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ మిస్లీడింగ్ సిచ్యువేషన్ ఒక్కసారి అనలైజ్ చేసి దాన్ని క్లియర్ చేసేసుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఆ భాష్యం రేపు పట్టుకుంటుంది ఓం పూర్ణముదూర్ నముదూర్ణ పూర్ణముదశమయ పూర్ణమే వశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి సత్ శ్రీకృష్ణార్పణ వస్తు